భ ఈ రాత్రి కలసండి వాక్యం బట్టి వంద స్తో దేవ దేవ్రభ ఈ రోజు చూడకుండా ఎంతో మంది వర్ణించారు దేవ్రభలకల నుంచి దేవాయస్మ ఇంకా ప్రేమ చేత మనలో ఉంచం దాన్ని బట్టి స్తోత్ర మహప్రభ దేవ మహప్రభ ఇంకా వాక్యం చేత మాట్లాడండి మా పాటలతో గణపరచండి మహాప్రభ దేవాయస్మ ప్రతి ఒక్క గద్దించండి మహాప్రభ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ దేవ ని నామందు దేవా మా ప్రభావ ఉండి చిండగా దేవా ఎటువంటి కీడు ఆనే కలగకుండా సాయం చేయండి మా ప్రభా చేత మాట్లాడి పాఠాలు చేత గనపరచండి మా మీరే తోడైన దాన్ని బట్టి వందనాస్తూ తర్వాత ఇంకా వచ్చే బిడ్డలు అందరూ వచ్చేటప్పుడు సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క ఆటంకాలు తీసివేసి దేవా మీరే సఫలపరుస్తారని త్వరగా రాబోతున్నాం రవి చల్ల బేదర్ మీరు ఒక పాట పాడండి నా తలపంతా నీవే ఏ సయ్యా నేను కోరేదంతా నీ తోడే కదయ్యా ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం ఏ అను అనువు నా ప్రాణం వేసి ఉన్నది నీకై నిరంతరం ఏ నీవే నీవే నా నీవే నా నాథస్వరం ప్రభు నిన్ను నిన్ను ఎరుగక నశించిపోతున్నాను ఏసయ్యా ఆత్మల భారం నాలో రగిలి నీకై నేను ముందుకు సాగేదను ఏసయ్య నలిగిపోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయమయ్యా రక్షణ ఆనందం నింపుమయ అలలియన్ మేము కొత్త వాళ్ళ కదా బ్రదర్ మాకేమస్తాయిదయా మిలాష నీ వేనయ్యా మిస్సయా నా తీయని తలంపుల్లో నీ ఇస్సయా నృదయా వినాశ నీ వేనయ్యా నిస్సయానా తీయని తలంపులో నీ వేనయ్యా పగలు మేఘ సంబమయీ రాత్రి అగ్ని సంబమయీ మా పితరులను దరించి ఆవరించిన మహనీయుడము పగలు మేఘ సంబమై రాత్రి అగ్ని సంబమై నా పితరులను ఆదరించి ఆవరించిన మహనీయుడము పూజనీయుడా నీతి సూరుడా పూజానీయుడా నీతి సూరుడా నిత్యము నా కన్నులు మెదల చిన్నవాడా ఇస్సయ్యా నృదయా వినాశ నీ వేనయ్యా మిస్సయానా తీయని తలంపుల్లో నీవేనయ్యా ఆత్మీయ పోరాటాలలో క్షేత్రు తంత్రాలన్నిటిలో మెల్లుకువకల్లిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా ఆత్మీయ పోరాటాలలో శేత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కల్లిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా విజయాశీలుడా పరిశుద్ధాత్ముడా విజయాశీలుడా పరిశుద్ధాత్ముడా నీత్యము నాలో నా నిలిచి ఉన్నవాడా ఇసయా నృదయాభిలాష నీ వేనయ్యా మెస్సయానా తీని తలంపులు నీవేనయ్యా ఇస్సయా నరుదయాభిలాష నివేనయ్యా మెస్సయానా తీయని తలంపులు నీవేనయ్యా హలో బ్రదర్ ప్రెసిడెంట్ సిస్టర్ ఎంత గృప్ ఎసయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించి నవయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించి నవయ్యా ఎంత కృపామయడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించి నవయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించి నవయ్యా నల్లికి విసారితీవి నల్లికివీ విసాదివి నా కై ప్రాణముని చితివీ నా కై ప్రాణముని చితివీ నా కై ప్రాణముని చితివీ నా కై ప్రాణముని చితివీ ఎంత కృపామయో ఎసయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించినవయ్యా ప్రేమ జూపి నన్ను ప్రత్యేకించిన వయ్యా బండ లాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయినా నాదు పాప జీవితం ఎండ నాదు మొండి హృదయం ఎండిపోయినా నాదు పాప జీవితం మార్చి తీవాస్యముగా మార్చి తీవాధ్యముగా ఇచ్చి నావు మెత్తనైన కొత్త హృదయం ఇచ్చి మెత్తనైన కొత్త హృదయం ఇచ్చి మెత్తనైన కొత్త హృదయం ఇచ్చి మెత్తనైన కొత్త హృదయం ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతీకించి ప్రేమ చూపి నన్ను ప్రత్యేకించి నా వయ్యా కన్న తల్లిదండ్రులు నన్ను మైచినను ఈ లోకము నన్ను వెళ్ళి పెరిసిన కన్న తల్లితండ్రులు నన్ను వీడచినను ఈ లోకము నన్ను వెళ్ళి మరువలెదు నన్ను విడవలేదు మరువలేదు నన్ను విడవలేదు ప్రేమతో పిల్లచిన నాదుడవు ప్రేమతో పిల్లచిన నాదుడవు ప్రేమతో పిల్లచిన నాదుడవు ప్రేమతో పిల్లచిన నాదుడవు ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపినన్ను ప్రతీకించి నవయ్యా ప్రేమ చూపినన్ను ప్రతీకించి నవయ్యా నల్లికి తివీ విసారి తివి నాకై ప్రాణముని చితివి నాకై ప్రాణముని చితివి నాకై ప్రాణముని చితివీ ఎంత కృపామయడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించి నవయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించి నవయ్యా హలోయార్ క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలు క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలు క్రీస్తు ఉండాడు పాపక్షమా సంతోషం సమాధానం ప్రశాంతత పరిశుద్ధాత్మా నిత్య జీవ తొరకులు క్రీస్తులు అందువలన ఆలోచించి ఆశిధ క్రీస్తుని అందువలనా ఆలోచించి ఆశిద్ధ క్రీస్తుని క్రీస్తు కావాలంటే లోకాషాలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తులే ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాషులు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తులే ఆశించాలి క్రీస్తులో దొరికేది దొరకవు లోకంలో లోకంలో దొరికే మాటలు క్రీస్తు ఉంటాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉన్నాడు అవి బత ఆ శ్రద్ధ అబద్ధాలు అల్లడి ఆ సూర్యం ఆక్రమం దొరకను అందువలన ఆలోచించి ఆశిదాం క్రీస్తునిషిద్ద క్రీస్తుని క్రీస్తు కావాలంటే లోకాషాలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాకులు క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాకులు క్రీస్తు ఉండాడు క్రీస్తు కావాలంటే లోకాషులు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు అలలియ మన ప్రభువును రక్షపడినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకున్నాను చిన్న ప్రార్థనతోటి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం పరిశుద్ధుడమైన దేవ ప్రేమా కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ పాదాలకు వందనాలు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి నీ ఉచితమైన ప్రభుతో అపారమైనటువంటి ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభ ఇంతవరకు సజీవులుగా ఉంచి అని రాత్రికాల సమయంలో నీ చేరి నేను మన స్థుతించడానికి ఆరాధించడానికి నీ స్వరం వినడానికి నీకు మొర పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తోతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించిపోతుండగా మీ యొక్క ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించండి నా తలంపులు నా ఆలోచనలు కొట్టవేండి ప్రభా నీ తలంపులకు నేను చోటిస్తున్నాను ప్రభావ నా సంస్థ ప్రవర్తన మీద తండ్రి నీ అధికారాన్ని తండ్రి మీరు నడిపించండి ప్రభా వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడమని మీరే నేను మహిమనందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అనందరము మత్తైసు వార్త పదహారో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై మూడు వరకు చదువుతాను మత్స వార్త పదహారో అధ్యాయము పదిహేనో వచ్చిన నుంచి ఇరవై ఇరవై వరకు మనము చదువుకుందాము ఎందుకంటే ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ మనం ఎన్నోసార్లు చదువుకుని ఉంటాం మరొకసారి నేను చదువుతాను జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే మత్తైసు వార్త పదహారో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై వరకు అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొని చున్నారని వారిని అడిగెను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను అందుకు సీమోను బర్యోన నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చదను నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోక మందును బంధింపబడును మందు దేన్ని విప్పుతువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పెను అటు పిమ్మట తాను క్రీస్తువని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను అప్పటి నుండి తాను ఎరుస వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట ఆగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభు అది నీకు దూరమగుగాక అది నీకెన్నడనూ కలుగదని ఆయనను గర్దింపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతినే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురితో ఈ సందర్భం మా బాగా పరిచయమైన సందర్భమే ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన తన శిష్యులతో సంభాషిస్తున్నప్పుడు ఆయన మొదటిగా ఒక ప్రశ్న శిష్యులందరినీ అడుగుతారు ఏమనంటే మీరైతే నేను ఎవడనని అనుకొని చున్నారు నేనైతే ఎవడనని చెప్పుకొని చున్నారని అడిగాను నేను ఎవరిని నేను ఎందుకు వచ్చాను అని ఎవరు అని ప్రభు శిష్యుల్ని అడిగినప్పుడు ముందుగా పేతుడు సమాధానం చెప్పాడు నీవు పరలోకమ నీవు సజీవుడు దేవుని కుమారుడు అని కుమారుడమైన క్రీస్తు ముందుగా పే పేతురు యేసుప్రభుకు జవాబిస్తా ఉన్నాడు నీవు దేవుని కుమారుడవు అని అప్పుడు యేసుప్రభు అన్నాడు చాలా బాగా మాట్లాడారు చూడండి ఏమంటున్నారంటే సీమోను బరియోన నీవు ధన్యుడవు ఈ విషయము నీకు తండ్రి బయలుపరచాడు కానీ నరులెవరు నీకు బయలుపరచలేదు నువ్వు నువ్వు ధన్యుడవు గొప్పవాడవు నీకు దేవుడే ఈ విషయాన్ని నీకు బయలుపరచారు తప్ప మనుషులు నీకు బయలుపరచలేదు నీవు పేతురు పేతురు అంటే అర్థము బండా అని అర్థం కదా కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను దాని ఎదుట పాత్రల లోకపు ద్వారాలు కూడా నిలబడవు పరలోకపు రాజ్యపు తాలపు చోవులు నీకు ఇస్తాను ఏది బంధిస్తావో అక్కడ పరలోకమందు కూడా బంధింపబడుతుంది భూలోకమందు దేన్ని విప్పుతావో పరలోక మందును అని చెప్పి యేసు క్రీస్తు పేతురుకు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు పేతురుకు చెప్తూ ఉన్నప్పుడు పేతురు ఏం మాట్లాడలేదు ఏం అడ్డుపడలేదు తర్వాత ఇరవై వచనంలో యేసు ప్రభు ఏమంటున్నారు అప్పటి నుండి తాను ఎరిశలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజే మొదలు పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభు అది నీకు దూరమొలుగాక అది నీకు ఎన్నడూ కలగదని ఆయన గద్దింపసాగను చూడండి మొట్టమొదటిగా యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు నేను నిరుషల్యంకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజికుల చేతను శాస్త్రుల చేతను హింసలు పడాలి చంపబడాలి మూడవ దినాలు వేయాలని శిష్యులకు తెలియచేయి మొదలుపెట్టినప్పుడు పేతుడు ఇక్కడ అడ్డుపడుతున్నాడు ఏ సుప్రభుకి ఏమనంటే నీకు అది నీకు దూరమగును కాక అది ఎప్పుడు నీకు కలగకూడదు అని చెప్పి గదిస్తూ చూడండి ఈ సందర్భం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనం పరిశీలించాల్సింది పేతురు యొక్క ఆత్మీయ స్థితి పేతురు యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో అంటే ఈ సందర్భంలో మొట్టమొదటిగా దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడంటే చాలా మంచి మాటలు మాట్లాడాడు చాలా ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాడు మంచిగా ఎగ్జైటింగ్ గా ఏమంటారు దాన్ని మాటలు మాట్లాడాడు నువ్వు ధన్యుడు నువ్వు గొప్పవాడు ఈ విషయం తండ్రి నీకు బయలుపరిచాడు ఈ లోకంలో మనుషులు కాదు నీ బండ మీద సంఘాన్ని నేను కడతాను దాని ముందు పాతాల లోక ద్వారాలు కూడా నిలబడవు అని చెప్పి దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా గొప్పగా మాట్లాడినప్పుడు పేతురు ఏం అడ్డం పడలేదు ఎందుకంటే అవి వినడానికి చాలా బాగున్నాయి కదా నువ్వు ధన్యుడవి నువ్వు నీకు దేవుడే బయలుపరిచాడు ఇటువంటి ఆశీర్వాదకరమైన మాటలు మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా పాజిటివ్ గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు పేదలు అడ్డం దేవునికి వింటా ఉన్నాడు ప్రభావ పాతాల లోక ద్వారం నిలబడలేవంటున్నావు ఇవన్నీ ఏంటి ప్రభావ నాకు అర్థం కావట్లేదు అనేటువంటి మాటలు కానీ ఏవి కూడా తను మాట్లాడలేదు కానీ మంచి వింటా ఉన్నాడు సైలెంట్ గా ఉన్నాడు దేవుడు పాజిటివ్గా యేసు ప్రభు మాట్లాడుతున్నంత సేపు సైలెంట్ గా వింటా ఉన్నాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడడం మొదలు పెట్టారు నేను ఏషలంకి వెళ్ళాలి పెద్దల చేత హింసింపబడాలి కొట్టబడాలి చంపబడాలి మూడో దినాలు వేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు నెగిటివ్ గా మాట్లాడడం శ్రమల గురించి ఇబ్బందుల గురించి మాట్లాడడం మొదలు పెట్టారో పేతురికి ఆ మాటలు వినడానికి కూడా డైజెస్ట్ కావట్లేదు అనమాట ఆ మాటలు మింగుడు పడ్డం ఆ మాటలు కూడా వినడానికి అని సిద్ధంగా లేడు ఆ మాటలు వినంగానే తన హృదయంలో ఎక్కడలేని కలవరం వచ్చేసింది ఎక్కడలేని లేని బాధ వచ్చేసింది ఎక్కడ ఏదో ఏదో అయిపోతున్నట్లుగా తను బాధపడి తను అంటున్నాడు పట్ ఆయన చేపట్టుకొని అది నీకు దూరమగు గాక అది నీకెన్నడూ కలగదని ఆయనను గదింపసాగాను ఎప్పుడైతే యేసు వారు నెగిటివ్ గా మాట్లాడడం మొదలుపెట్టారో ఆ మాటలకు తను అడ్డుపడి విన పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఇక్కడ పేతుల పరిస్థితి ఏంటంటే మంచి మాటలు పాజిటివ్ మాటలు మాట్లాడుతున్నంత సేపు ఏ అడ్డం మంచిగా విన్నాడు కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు గా మాట్లాడడం మొదలు పెట్టారో ఆయన మాటలకు అడ్డుపడేవాడిగా కనపడతా ఉన్నాడు అంటే ఆయన మంచినే తీసుకోగలుగుతున్నాడు కానీ శ్రమలకు సంబంధించినటువంటివి నెగిటివ్ కామెంట్స్ వినలేకపోతున్నాడు నెగిటివ్ మాటలు వినలేకపోతా ఉన్నాడు శిక్షకు సంబంధించిన శ్రమలకు సంబంధించిన మాటలు ఆయన వినలేని పరిస్థితిలో అక్కడ కనపడతా ఉన్నాడు అది అక్కడ ఆ యొక్క పరిస్థితిలో పేతురుకున్నటువంటి ఆత్మీయ స్థితి చూడండి ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే దేవుడు ఆశీర్వాదకరంగా ప్రోత్సాహకరంగా దీవెనకరంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆదరిస్తున్నప్పుడు బలపరుస్తున్నప్పుడు మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా వాక్యం వినడానికి అనాసక్తి చూపరు ఎవరు కూడా వాక్యాన్ని విడిచిపెట్టి పోరు బాగా వింటా ఉంటారు మంచి మాటలు మంచి మాటలు పాజిటివ్ మాటలు ఇన్న పడుతున్నంతసేపు దేవుని వాక్యాన్ని బాగా ప్రేమిస్తారు దేవుని వింటారు బాగానే వింటారు ఎప్పుడైతే దేవుని గద్దింపుకు లోబడ దేవుడు ఎప్పుడైతే గద్దిస్తూ ఉంటాడో లేదా హెచ్చరికలు ఇస్తా ఉంటాడో లేదా శ్రమల గురించి కొంత నెగిటివ్ గా మనకు మాట్లాడుతూ ఉంటాడో అప్పుడు ఎవరు వినలేనటువంటి పరిస్థితి ఈ వ్యక్తే నన్ను టార్గెట్ చేసి చెప్తా ఉన్నాడు చాలా మంది సంఘాల్లో నేను వింటా ఉంటాను కామెంట్స్ ఏమంటే ఈ వ్యక్తి ఏంది నన్ను టార్గెట్ చేసి చెప్తా ఉన్నాడు ఈ పాస్టర్ గారు ఏంటి నన్నే టార్గెట్ చేసి చెప్తా ఉన్నాడు నా గురించి చెప్తా ఉన్నాడు ఏంది అని కార్నర్ చేసి మాట్లాడే విశ్వాసులు సంఘంలో ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆశీర్వాదకరంగా మాట్లాడినంత మాత్రం ఏం మాట్లాడరు కానీ ఎప్పుడైతే దేవుడు హెచ్చరికలుగానో లేకపోతే గద్దింపుగానో మాట్లాడతాడో అప్పుడు వారు సనుక్కునే వారిగా గొనుక్కునే వారిగా వినలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది ఉన్నారు ఇది ఈ రోజు ఉన్నటువంటి చాలా మంది క్రైస్తువుల యొక్క ఆత్మీయ పరిస్థితి ఇది ఇలా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డు ఎందుకు అనంటే ఒక దేవుని వాక్యం అనేది అది రెండంచులు గల కడ్గమని మనకు తెలుసు అది సజీవమైనది బలము అది హృదయం లోపలికి గుముకలను కీళ్లను మూలుగలు అన్నిటి చీల్చుకుంటూ లోపలికి వెళ్ళి హృదయ తలంపుల్ని అన్నిటినీ పరిశోధిస్తా ఉంటది కదా అది మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే దానికి తగినట్లుగా మాట్లాడుతూ ఉంటది దేవుని వాక్యం అనేది మనం కృంగిపోయి ఉంటేనో మనం బాధపడి ఉంటేనో లేకపోతే మనం పడిపోయి ఉంటేనో మనల్ని పైకి లేవనెత్తడానికి మనల్ని ఆదరించడానికి మనల్ని సరి చేయడానికి మాట్లాడుతూ దేవుని వాక్యం మన దుఃఖంలో ఉంటే సంతోషంగా దాన్ని మార్చడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మన స్థితిగతులను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు లేదు ఒకవేళ మనము తప్పిపోతున్నాము త్రోవ తప్పుతున్నాము దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా దేవుని మాటలకు వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా మనం చేస్తున్నాము మన కార్యాలు అలా రీతిగా ఉన్నాయి మన క్రియలు ఆ రీతిగా ఉన్నాయి అంటే దేవుడు వాటిని సరిచేయడానికి ఆయన గద్దింపు మాటలు మాట్లాడతాడు హెచ్చరికగా మాట్లాడతాడు మనమే ఉంటాం మన పిల్లలు బాగా చదువుకున్నంత సేపు బాగా చదువు వాళ్ళకి అన్నీ కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాం వాళ్ళు ప్రోగ్రెస్ చూపిస్తున్నంతసేపు వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాం మన పిల్లలకు చదువులకి కావాల్సినవన్నీ వాళ్ళకి ట్యాబ్ కావాలా తీసిస్తాం ల్యాప్టాప్ కావాలా తీసిస్తాం ఇంకేదన్నా వాళ్ళ కాలేజీలో స్పెషల్ గా ఏమన్నా ట్రైనింగ్స్ ఇస్తున్నా తీసి ఇస్తాం అన్నిటికీ డబ్బులు ఇస్తా ఉంటాం పైపెచ్చి వాళ్ళకి ఏమన్నా వినోద కార్యక్రమాలకు ఏదన్నా ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళాలంటేనో అలా వెళ్ళాలంటేనో మనం ఇస్తా ఉంటాం ఎప్పుడు వాళ్ళు మనం మాటినుంటున్నంత సేపే మనకు లోబడుతున్నంత సేపే ఇవన్నీ మనం వాళ్ళకి సమకూరుస్తూ ఉంటాం ఎప్పుడైతే వాళ్ళు మనకు మాటకు లోబడకుండా మనకు విరోధంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మనం చెప్పిన వాటికి వ్యతిరేకంగా చేస్తూ మనకు అవిధేత చూపిస్తూ మన మాటలను నిర్లక్ష్య పెట్టారనుకోండి మనం ఏం చేస్తాం ఏది అడిగినా కూడా మనం తీసేవనే తీసేవా ఎందుకంటే వాడికి ఏది ఇచ్చినా వేస్టే వ్యర్థమే అనేటువంటి తలంపులు మనలో ఉంటాయి మన స్థితిగతులకు తగ్గట్టుగా మనం దేవుని మనం మన పిల్లల పట్ల మనం వ్యవహరిస్తూ ఉంటాం పరిస్థితులకు తగ్గట్టుగా మనం మన పిల్లల పట్ల వ్యవహరిస్తూ ఉంటాం పడు భయం భయపడుతున్నాడానుకో ధైర్యం చెప్తూ ఉంటాం పడు ఏడుస్తున్నడాకో ఏం కాదులేనన్నా నొప్పి నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి ఉంటాం ఎప్పుడైతే అదే పిల్లవాడు మనకు వ్యతిరేకంగా మారుతాడో వాణ్ణి హెచ్చరిస్తూ ఉంటాం పడతా ఉంటాం ఇది మన మనం తండ్రి తల్లిదండ్రులంగా మనం ఈ లోక ఈ లోకపు మన బిడ్డల పట్ల మనం వ్యవహరించే తీరు అదే రీతిగా పరలోకపు తండ్రి కూడా సమయానికి సమయాన్ని తగ్గట్టుగా సందర్భానికి తగ్గినట్టుగా పరిస్థితులు తగ్గట్టుగా ఆయన వాక్యం ఉంటుంది ఎవరికి కార్నర్ ఉద్దేశించి చెప్పడు ఎవరిని కూడా వ్యతిరేకించి ఆయన వాక్యం చెప్పడు ఆయన సందర్భానుసారంగా ఆయన మాటలు ఉంటాయి మనము ఆయనకు లోబడినంత కాలము ఆయన మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడు ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకంగా మనం తిరుగుతామో ఆయన మనల్ని హెచ్చరిస్తా ఉంటాడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యం ఎలా మనతో మాట్లాడినా మనం స్వీకరించాలి ప్రతీది మనము మన హృదయంలోనికి తీసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం అంటే వాక్యమే దేవుడు దేవుడు ఆయన ఆయన ఆదరణకరంగా మాట్లాడినా ఆయనను మనం స్వీకరించాలి హెచ్చరించినా ఆయన మనం స్వీకరించాలి ఆ వాక్యంలో జీవం ఉంది అది ఆదరణకరంగా వచ్చినా మనకు జీవమే హెచ్చరికగా వచ్చినా కూడా మనకు జీవమే అది ఎలా వచ్చినా దేవుని మాటలు ఏ రీతిగా ఏ రూపకంగా వచ్చినా ప్రతీది మనకు జీవమే ప్రతీది మనకు మేలే ప్రతీది దేవుడే కాబట్టి ప్రతీది మనం అంగీకరించాలి ఇక్కడ పేతురు పరిస్థితి మనం చూస్తే ఆయన ఆశీర్వాదకరమైన మాటలు మంచి మాటలు పాజిటివ్ మాటలు వినడానికి సిద్ధపడ్డాడు దాన్ని ఆటంకించలేదు మాట్లాడేంత వరకు సైలెంట్గా ఉన్నాడు కానీ ఎప్పుడైతే యేసుప్రభు నెగిటివ్ మాట్లాడడం మొదలు వినడానికి సిద్ధంగా లేడు ఆ మాటలు ఆయనకి వినబుద్ధి కాలేదు అందుకే ప్రభు నీకు ఎప్పటికీ దూరం మగునుగాక అంటున్నాడు అది జరగకూడదు ఇది నీకు దూరం మగునుగాక అని చెప్పి యేసు మాటలు చెప్పద్దు ప్రభు అని ఎలా చెప్తాడు ఆయన వచ్చిన పర్పసే అది కదా ఆయన వచ్చిన ఉద్దేశమే అది అది చెప్పకుండా ఎలా ఉంటాడు ఆయన ఆయన ఖచ్చితంగా చెప్తాడు ఆయన చేయాల్సినవన్నీ ఆయన వాక్యరూపకంగా చెప్తా ఉంట మనం ఏం చేయాలో అవన్నీ చెప్తా దేవుడు కానీ కొన్ని మాటలే తీసుకుంటూ మిగతా మాటలు వ్యతిరేకిస్తున్నామంటే మనకు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం ఉన్నట్టు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ దేవాతి దేవుడు యేసుప్రభారు లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశమే అది ఆయన హింసింపబడాలి ఆయన మరణించాలి ఆయన మరణించకపోతే మనకు లేదు నిత్య ఆయన మరణం లేకపోతే మనకు మనలో జీవము లేదు ఆయన వచ్చిందే అందుకి లోకానికి అది దేవుని చిత్తము ఆయన రాక యొక్క ముఖ్య ఉద్దేశము కానీ ఆ ఉద్దేశాన్ని పేతులు జరగకూడదు అంటున్నాడు దేవుని చిత్తం జరగకూడదు అంటున్నాడు ఎందుకు అది నెగిటివ్ ఉంది కాబట్టి అది ఆయన నెగిటివ్ గా శ్రమలకు సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం కూడా ఆదరణకరమైన వాక్యాలు లేకపోతే ఆశీర్వాదకరమైనటువంటి వాక్యాలు మనం తీసుకుంటూ దేవుని గద్దింపును తృణీకరిస్తున్నామంటే చూడండి మనం కూడా దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని తృణీకరిస్తున్నామేమో దేవుడు మన పట్ల తరలించిన ఆలోచనలకి దేవుడు మన పట్ల తరలించిన ఉద్దేశాలని తృణీకరిస్తున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే వాక్యం ఏ రూపకంగా వచ్చినా అది వాక్యమే దేవుని మాటలే దేవుడే వాక్యమే దేవుడు కాబట్టి దేవుడే మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టు ఆ వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు మనం దేవుణ్ణి స్వీకరించిన వారం అవుతాం కాబట్టి ఈరోజు మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది అప్పుడైతే పేతుడికి దేవుని ఆత్మ నడిపింపు లేదు దేవుని ఆత్మ తనకు తో దేవుడు ఆత్మాభిషేకం అతను పొందుకోలేదు కాబట్టి అతని ఆత్మీయ స్థితి ఆ రోజు అలా ఉంది కానీ తర్వాత ఎప్పుడైతే తన ఆత్మాభిషేకం పొందుకున్నాడో అతను ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎవరు కొట్టినా తిట్టినా ఎంత అవమానపరిచినా ఆయన తన పరిచర్యను ఆపలేదు అది మిగిలిపోయాడు అంత గొప్పగా తన పరిచర్య చేశాడు కాబట్టి రోజు నీనా ఆత్మ మన మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది మనం పరిశీలించుకోవాలి ఓన్లీ ఆశీర్వాదకరమైన మాటలకే లేకపోతే మంచి మాటలకే మనము హృదయాన్నిస్తున్నామా లేకపోతే ఎప్పుడైతే దేవుడు గద్దింపు గద్దిస్తున్నాడో లేకపోతే హెచ్చరికగా మాట్లాడుతున్నాడో వాటిని తృణీకరించే వారంగా ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ధృవీకరించిన గద్దింపు మాటల్ని హెచ్చరిక మాటల్ని మనం ధృణీకరిస్తే మనం దేవుడినే తృణీకరించిన వారం అవుతాం ఆయన ఉద్దేశాలని ఆయన చిత్తాలని ధృవీకరించిన వారం అవుతాం అది మనం పరిశీలించుకోవాలి మన హృదయ స్థితిగతులు ఎలా ఉండాలంటే ఆదరణకరంగా మాట్లాడినప్పుడు ప్రోత్సాహకరంగా మాట్లాడినప్పుడు ఆశీర్వాదకరంగా మాట్లాడినప్పుడు ఎంత సంతోషంతో అయితే మనం వాక్యాన్ని స్వీకరిస్తామో ఎంత సంతోషంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడని మనం అనుకుంటామో అదే అంతే సంతోషంగా దేవుడు హెచ్చరికగా మాట్లాడినప్పుడు కూడా మనం తీసుకోవాలి ఉదాహరణకి నా జీవితంలోనే ఒక ఉదాహరణ చెప్తాను మనం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఈ మధ్య కాలంలోనే ఒక నెల ఏమైందంటే నేను కొంత వ్యక్తిగతమైన వర్క్ విషయాల్లో వ్యక్తిగతమైన నా ప్రాజెక్ట్ వర్క్లకి నా ఈ పిల్లలు బాగలేక అంత కొంత పరిస్థితులు వ్యతిరేకంగా ఉండి నాకు కొంత సమయం ఎక్కువగా దొరకలేదు నేను కూడా కొంత బాగా టైడ్ అయిపోయేవాడిని దేవుని వాక్యానికి అంత ఎక్కువగా ప్రాముఖ్యత నేను ఇవ్వలేదు ఎక్కువ చదవడం చదువు అనేది చాలా తగ్గించాను వాక్య ధ్యానం తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు దేవుడు నాతో అద్భుత రీతిగా మాట్లాడాడు నేను వాక్య ధ్యానాన్ని తగ్గించానని నేను వాక్యం చదవడం తగ్గించేశానని దేవుడు ఎంతమంది దాసుల ద్వారా నాతో మాట్లాడాడు మొట్టమొదటిగా కావ్య సిస్టర్ వాక్యం చెప్పింది ఏది కీర్తనల మొదటి గ్రంథం ఆయన వాక్యాన్ని ధ్యానించ దివారాత్రాలు ధ్యానించాలని తర్వాత గ్లోరీ సిస్టర్ వాళ్ళు ముందు చెప్పారు నాకైతే గ్లోరీ సిస్టర్ చెప్పింది తర్వాత చంద్రశేఖర్ అన్న చెప్పారు చంద్రశేఖర్ అన్న మళ్ళీ తిరిగి ఎల్బీ చెప్పారు తర్వాత నేను యూట్యూబ్ ఫాలో అయ్యి కొంతమంది బోధకులు కూడా సేమ్ అదే మాట చెప్పారు ఇంతమంది ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు మన వాక్యాన్ని ధ్యానించాలి నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి నువ్వు దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యంలోనే జీవం నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఇంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయానంటే ఈ లోకంలో తల్లిదండ్రులంగా మనము మనకు ఉన్న పనులను బట్టి మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి మనకున్న వర్క్ను బట్టి అనేక మన పిల్లల్ని నిర్లక్ష్యపరుస్తా ఉంటాం మన పిల్లల్ని పట్టించుకోలేం మన పనుల మీదే మనం ఉంటాం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎడిపోతున్నారో ఏం తింటున్నారు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా మనం ఒక్కోసారి పట్టవు అవన్నీ మనం పట్టించుకోం అవన్నీ ఎందుకంటే మన పనులు మనమే మన పనులు మన బిజీలు మనవే మనకు టైం కూడా ఉండదు అన్నట్టు ఈ లోకంలో ఉండే మనమే ఇంత ఇంత ఇంత టైం లేకుండా మన పిల్లల్ని కూడా అనేక సార్లు పరిస్థితుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకునే పరిస్థితుల్లో మరి దేవుడు దేవాతి దేవుడు సర్వోన్నతుడు సమస్తను తన నోటి మాటగా చేసిన వాడు సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అంత గొప్ప దేవుడికి నన్ను పట్టించుకునే సమయం ఉంది నేను ఏం చేస్తున్నానో నా జీవితంలో ఏది లోపిస్తుందో పట్టించుకోవడానికి ఆయన సమయం దొరికింది నేను బహుగా స్థుతించాను దేవుడిని బట్టి ఏంది ప్రవ్వ నేనే అప్పుడప్పుడు నా పిల్లల్ని పట్టించుకోవడం నేను మానేస్తాను నా పిల్లలు ఏం చేస్తున్నాడు నేను పట్టించుకోను ఒక్కోసారి ప్రార్థన చేపట్టడానికి నాకు నేను చేపట్టడానికి చాలాసార్లు వెనకాడాను చేపించలేదు నా బిజీ షెడ్యూల్ని బట్టి కానీ నీకు ప్రవ్వ నాలో ఉన్న చిన్న లోపాన్ని కూడా పట్టించుకునేంత టైం ఉంది ప్రవ్వ ను ప్రతిదిన అబ్జర్వ్ చేస్తున్నావంటే ఎంత కేరింగ్ ప్రభావను నా పట్లను కలిగి ఉన్నావు ఎంత శ్రద్ధ నా పట్లను తీసుకుంటున్నావు ప్రభా అని నేను బహుగా దేవుడిని స్థుతించాను ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు ఐదుగురు ద్వారా దేవుడు నాతో ఎంత కేరింగ్ ఉందో చూడండి దేవుడికి నా పట్ల ఎంత కేరింగ్ ఎంత ఎంతగా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో ఎంతగా దేవుడు నా స్థితిగతులను చూస్తా ఉన్నాడో అని నేను ఏంది ప్రభా నీ ప్రేమ ఎంత గొప్పదా అని చెప్పి నేను దేవుడిని బహుగా స్థుతించాను నేనేమి వాక్ వాక్యాలు నా వ్యతిరేకంగా చెప్పారనో నేను అట్లా ఎప్పుడు పట్టించుకోలేదు ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఆ సమయంలో ఈ ఐదుగురు ఐదుగురు దాసుల ద్వారాను నాతో మాట్లాడవు ప్రభు నువ్వు పట్టించుకోవడానికి ఇంత సమయం ఉంది నేను ఏ పాటి వాడిని నలుపుణ్ణి పాపిని ఘోర నా జీవితం ఏ పాటిది మన్ను మన్ను మన్నుతో తయారయబడిన శరీరం నాది ఇంత దారుణమైన స్థితి నాది నీ ముందు నీ పాత ధూళితో కూడా సమానం కాని వాడిని ప్రభు నా నా స్వభావం మంచిది కాదు నా ఆలోచనలు మంచివి కాదు ఇటువంటి నన్ను కూడా పట్టించుకునేంత సమయం నీకుంది ఇటువంటి వాణ్ణి కూడా నువ్వు పట్టించుకుంటున్నావు నాలో ఇంత చిన్న లోపం వస్తేనే నువ్వు సహించలేకపోతా ఉన్నావు దాన్ని ఇంతమందిని నువ్వు పంపించావని చెప్పి నేను దేవుణ్ణి బహుగా స్థుతించాను ఆ సమయంలో నేను బహుగా దేవుణ్ణి ఆరాధించాను నిజం చెప్పాలంటే ఎందుకంటే దేవునికి నా పట్ల ఉన్న ఆ యొక్క కేరింగ్ పట్టించుకోవడం అంటారు కదా ఆ దేవుడి నన్ను అలా పట్టించుకుంటున్నప్పుడు నేను నిజంగా ఆయన దృష్టిలో ఉన్నానని చెప్పి నేను బహుగా సంతోషించాను కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ స్థితిగతుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నా ఎలా మనతో మాట్లాడుతున్నా ఆయన వాక్యంలో ఎలా మన దగ్గరికి వస్తున్నా ప్రతిదీ సంతోషంతో స్వీకరించే వరంగా మనం ఉండాలి అలా స్వీకరిస్తున్నప్పుడే ఆత్మీయంగా మనం ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళం అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళం లేదు పాజిటివ్గా తీసుకుంటున్నాం నెగిటివ్ తీసుకోలేకపోతున్నాం అంటే మన ఆత్మీయ స్థితి ఇంకా చిన్న చిన్న లెవెల్లోనే ఉన్న ఉన్నది చిన్నపిల్లలను చూడండి చాక్లెట్లు ఇస్తాను లేకపోతే ఏదైనా కొనిపెడతాను గిఫ్ట్లు ఇస్తాను టాయ్స్ ఇస్తాను బొమ్మలు ఇస్తాను అని చెప్తే సంతోషంగా తీసుకుంటారు ఏదైనా పని చేయి లేకపోతే చదువు లేకపోతే అది చేయి ఇది చేయన్నాం అనుకో అని నాకే చెప్తాను నేను చెయ్యనంటారు అది చిన్నపిల్లల మనస్తత్వం చిన్నప్పుడు అది కానీ ఈరోజు కూడా మనము దేవుడు ఇచ్చే వాటి మీదనే దేవుని దగ్గర నుంచి పొందుకునే వాటి మీదనే మన దృష్టంతా కేంద్రీకృతమై ఉంటే దేవుని గద్దింపుని దేవుని చిత్తాన్ని ఆయన మన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడు మన ద్వారా ఏ పని అయితే ఆయన చేయించాలనుకుంటున్నాడో దాన్ని మనం తృణీకరిస్తున్నాం అనుకో ఓన్లీ పొందుకునే వారంగానే కానీ ఆయన కొరకు పనిచేసే వారంగా మనం లేమనుకోండి దేవుడు సంతోషించడు ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞలకి ఆయన పని చేయడానికి మనం సిద్ధంగా లేము అనంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా చిన్నపిల్లల వారంగానే ఉన్నాం మన ఆత్మీయస్థితి ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదన్నట్టు కాబట్టి మన ఆత్మీయస్థితి అంత ఉన్నతంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆయన సంతోషించడు ఏ ఒక్కరు చిన్న తప్పుతో ఉన్న చిన్న లోపంతో ఉన్నా అని సంతోషించడు ఎంత గొప్ప మాట అంటాడంటే దేవుడు మతేశ్వార ఐదోధ్యాయంలో యేసుప్రభు ఆయన పరిపూర్ణుడు కనుక మీరు పరిపుణులై ఉండేదన్నాడు అంటే దేవుడు ఏ స్టేజ్లో అయితే ఉన్నాడో ఎటువంటి స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలోనికి మనల్ని రావాలని ఆశపడతా ఉన్నాడు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం ఉద్యోగ స్థలాల్లో చాలా స్థలాల్లో చాలా ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రాముఖ్యతను వాళ్ళు కాపాడుకు హయ్యర్ పొజిషన్లో ఉండేవాళ్ళు లీడర్లుగా ఉండేవాళ్ళు వాళ్ళ ప్రాముఖ్యతను వాళ్ళు కాపాడుకునే వాళ్ళుగా ఉంటారు మనం చిన్న వాళ్ళము వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి ఆ డిస్టెన్స్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు తను తను తగ్గించుకోవడానికి ఇష్టపడరు తన కిందన్న తనకంటే గొప్పవాడు అవ్వడానికి ఇష్టపడరు తనకంటే తన స్థాయికి రావడానికి ఇష్టపడరు కానీ దేవుడు అటువంటి కాదు దేవుడు తన స్థాయిలో తన స్థానంలో తన తన తన తనకు సమానంగా మనం ఉండాలని ఆశపడతాడు ఎందుకు దేవుడి దేవుడి కంటే ఎందుకంటే దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు ఆయనే పరిపూర్ణుడు ఇంకా ఆయన మించిన వారు ఎవరూ లేరు కాబట్టి ఆయన పోలికలకు మనం రావాలని దేవుడు ఇష్టపడతాడు ఆయన స్వరూపంలో మనం ఉండాలని ఆయన ఇష్టపడతాడు ఆయనలాగా జీవించాలి ఆయనలాగా మాట్లాడాలి ఆయనలాగా ప్రవర్తించాలి అని దేవుడు ఇష్టపడతాడు ఆయన స్వరూపంలోనికి మనం కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి పూర్తిగా ఆయనలాగా మారిపోవాలని ఆయన ఇష్టపడతాడు కాబట్టి మనము ఆయనకు లోబడిన వారం ఆయనకు ఆయనకు లోబడి ఆయన కొరకు మనం జీవించిన వారం అయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు ఆయన ఆనందించేవాడిగా ఉంటాడు మన ఆత్మీయ పరిస్థితిని బట్టి ఆయన ఉంటాడు కాబట్టి ఎప్పుడు మన ఆత్మీయ స్థితి ఉన్నత స్థితిలో ఉంటుంది అనేదానికి నిదర్శనం ఏంటంటే యోగు భక్తుడు మాట అంటాడు తన భార్య ఆయన అనేకమైన శ్రమలు పొందుకుంటూ అనేకమైన ఇబ్బందులు పడుతూ తన విశ్వాస పరీక్ష నిమిత్తమై మొట్టమొదటిగా తన బిడ్డలని పొలాలని అన్నిటిని కోల్పోతాడు తర్వాత తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోతాడు బాధ కల్పించిన కొరుపులతో తను బాధపడతా ఉంటాడు చిల్ల పెట్టుకొని గోక్కుంటా ఉంటాడు ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో తను ఉన్నప్పుడు తన భార్య వచ్చి ఏమని నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపమ్మంటది చచ్చిపొమ్మన్నప్పుడు ఆయన మాట యోగ గ్రంథం రెండో అధ్యాయం పదో వచనంలో ఆయన ఏ స్థితిగతుల్లో ఈ మాట అంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఆయన ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కాదు ఆయన బాగా ధనవంతుడిగా ఉన్నప్పుడు కాదు ఆయన దర్జాగా ఉన్నప్పుడు కాదు బహుభయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు ఆయనటువంటి మాట ఏంటంటే యోగు గ్రంథం రెండో అధ్యాయం పదో వచనంలో అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని మేలు అనుభవించుదుమా కీడును మనం అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయం అందును నోట యోగు నోటి మాటతో నేను పాపము చేయలేదు యోగ అంటున్న మాట ఏంటంటే తన భార్యతోటి తనున్నటువంటి పరిస్థితిలో ఎంతో భయంకరమైనటువంటి శ్రమకరమైనటువంటి బాధకరమైనటువంటి పరిస్థితిలో తను అంటున్న మాట ఏంటంటే మనము దేవుని వలన మేలు అనుభవించదుమా కీడును మనం అనుభవింప తగదా చెప్పండి ఈ మాట ఎంతమంది ఈరోజు అనగలరు ఆయన అంటున్న ఆయన ఎటువంటి ఈ మాట అంటున్నాడో తెలుసా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండి తెలుసా ఎంత నొప్పితో ఎంత బాధతో ఉన్నప్పుడు ఈ మాట అంటున్నాడో తెలుసా మనము దేవుని వలన మేలు అనుభవించదుమా మేలు మాత్రమే అనుభవిస్తామా ఆశీర్వాదాలు మాత్రమే పొందుకుంటామా కీడు అనుభవింప తగదా మనం కీడు అనుభవించకూడదా మనం బాధలు పడకూడదా మన శ్రమలు పడకూడదా అని ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట ఆయన అనగలిగిండు కాబట్టే దేవుడు గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఇతని వంటి భూమి మీద ఒక్కడు లేడు ఈ భూమి మీద అతని వంటి లేనే లేడు మిస్టర్ పర్ఫెక్ట్ అని నంబర్ వన్ కాబట్టి ఆయన అంటున్నాడు ఉట్టిగానే సాక్ష్యాలు రావు కదా దేవుని దగ్గర నుంచి ఈ దేవుడు మనల్ని మన గురి ఆయన యోబు గురించి బైబుల్లో రాశాడు మన గురించి కూడా జీవగ్రంథంలో రాస్తాడు రేపు ఆయన ఎదుట మనం నిలబడ్డప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తాడు కదా మన గురించి అప్పుడు ఆయన గురి మన గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు యోబు లాంటి సాక్ష్యం మనం పొందుకోవాలన్నా లేదా మనం పొందుకోవాలని దేవుడు ఇష్టపడతాడు దేవుడు కోరుకుంటాడు యోబు మంచి సాక్ష్యం పొందుకోవాలని ఇష్టపడతాడు కానీ ఆ లెవెల్లోకి మనం ఎదగలేకపోతున్నాం అంతే ఆయన అన్ని రకాలుగా సహాయం చేయడానికి అన్ని రకాలుగా మనం లేవనెత్తడానికి ఆయన అయితే సిద్ధంగానే ఉంటాడు కానీ మనమైతే ఆ లెవెల్కి వెళ్ళలేని ఉంటా ఉన్నాం ఈ మాట అంటున్నాడు మనము దేవుని వలన మేను అనుభవించదుమా కీడును మనం అనుభవింప తగదా మరి ఈ మాటని ఈరోజు ఎంతమంది అనగలం బాధల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనారోగ్యాల్లో ఉన్నప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఈ మాట అనగలమా ఈ మాట మనం అనగలిగితే ఏ పరిస్థి ఆ అటువంటి పరిస్థితుల్లో బాధకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ మాట మనం అనగలిగితే ఈ మాట అనగలిగి మనం దేవుని వైపు చూస్తే దేవునికి విధేయత చూపిస్తే ఖచ్చితంగా దేవుడు బహుగా సంతోషించేవాడిగా ఉంటాడు దేవుడు బహుగా ఆనందించేవాడిగా ఉంటాడు మన పట్ల యోగుని గురించి ఎటువంటి సాక్ష్యం అయితే ఆయన ఇచ్చాడో అటువంటి సాక్ష్యం మనల్ని బట్టి కూడా ఆయన ఇవ్వగలుగుతాడు ఏ వేరీగా అయితే పోయిన దానికి రెండింతలు పొందుకున్నాడో అదే రీతిగా మనకు కూడా ఆయన ఇచ్చేవాడిగా ఉంటాడు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే అన్ని జరుగుతున్నప్పుడు అంతా బాగున్నప్పుడు స్థుతి కూడుకలు జరుగుతాయి ఆరాధనలు జరుగుతాయి సంతోషంగా ప్రార్థనలు ఉంటాయి అన్ని ఉంటాయి సంతోషం ఉంటది ఆనందం ఉంటది సాక్ష్యాలు ఉంటాయి అన్ని ఉంటాయి ఇవి అన్ని బాగా జరుగుతున్నప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు ఎప్పుడైతే మనలో శ్రమలు వస్తాయో ఏదైనా వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయో అప్పుడు మన పరిస్థితి ఏముంటుందంటే కుంగి పరిస్థితి ఏడ్చేటువంటి పరిస్థితి బాధపడేటువంటి పరిస్థితి ఏం ప్రార్థనలు చేస్తామో ఎంత ప్రార్థనలు చేస్తామో ఆయన చూసినప్పుడు మనం ఇటువంటి ప్రార్థనలు ఆయన చేసేటప్పుడు ఆయన అనుకుంటాడు నేను సర్వశక్తివంతుణ్ణి సర్వాధికారిని సర్వోన్నతుణ్ణి నేను వారితో ఉన్నాను వారిలో ఉంటానన్నాను వారితో పాటే ఉంటాను ఎల్లప్పుడూ నేను వారి పక్కనే ఉంటానని చెప్పాను మరి వీళ్ళు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు వీళ్ళెందుకు ఇంత భయంకరంగా ప్రార్థన చేస్తున్నారు వీళ్ళెందుకు ఇంతగా ఏడుస్తున్నారు అని చెప్పి దేవుడు మన బట్టి దుఃఖించేవాడిగా ఉంటాడు లేదు కీడులోనో లేకపోతే ఇరుకుల్లోనో ఇబ్బందుల్లోనో ధైర్యంగా నా ప్రభు ఇప్పటిదాకా నాకు తోడుగా ఉన్నాడు ఇక నుంచి కూడా నాకు తోడుగానే ఉంటాడు ఆయన ఇంతవరకు నన్ను కాపాడాడు ఇక ముందు కూడా కాపాడతాడు ఇంతవరకు ఆదరించాడు ఇంకా ముందు కూడా నన్ను ఆదరిస్తాడు ఇప్పటిదాకా ఉన్న దేవుడు ఇప్పటికిప్పుడు ఎలా మాయమైపోతాడు ఇప్పటిదాకా ఉన్న దేవుడు ఇప్పటికిప్పుడు అదృశ్యం ఎలా అయిపోతాడు ఆయన ఎట్లా ప్రార్థన వినకుండా ఆగిపోతాడు ఇప్పటిదాకా వింటున్న ప్రార్థన వింటున్న దేవుడు ఇప్పటికి ఇప్పుడు ప్రాధాన్యత ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోడు ఆయన మనతోనే ఉంటాడు కాబట్టి ఆయన ఉద్దేశం ఏమైందో ఆయన చిత్తం ఏమైందో మన మన మన జీవితాల్లో ఆయన మన పట్ల ఉద్దేశించున్నాడో అది మనం గ్రహించాలి కదా ఈ శ్రమ జీవితంలోకి ఎందుకు వచ్చింది ఏంటి ప్రభు దీంట్లో నీ ఉద్దేశం ఏంటి ప్రభు నేను చేతులకు అప్పగించుకున్నాను కదా నీ సమస్ నా సంస్థ ప్రవర్తన మీద నీ అధికారానికి ఒప్పుకున్నాను కదా నువ్వు నా మార్గమూత్రులవా సరళం చేస్తానన్నావు కదా ప్రభు నేను నీకు అప్పగించుకొని నీకు లోబడి నువ్వు ఎలా నడిపిస్తాలో నడిపించడానికి నేను సిద్ధపడుతున్నాను కదా ప్రభావ నేను అదే కదా నా తలంపుల్లో నా ప్రార్థనలు అదే కదా నేను చేస్తా ఉన్నాను మరి నా జీవితంలో ఇది అడ్డుగా వచ్చింది లేకపోతే నా జీవితంలో ఈ పరిస్థితి వచ్చింది ఎందు నిమిత్తం వచ్చింది ప్రభావ అని మనం అడుగుతామా శ్రమను బట్టి కుంగిపోతాం బాధపడతాం తొలగించి తొలగించని ఎంతసేపు ప్రార్థన చేస్తాం కానీ ఏది ఏ కాటి మనం చేయాల్సిన ప్రార్థన ఇది ఎందుకు వచ్చింది ప్రాభ దీని నుంచి నేనేం చేయాలి దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి దీని నుంచి నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు దీని నుంచి నీకు నేను మహిమ తీసుకురావాలి దీని నుంచి నేను నేను ఎలా గణపరచాలి అని నాకు తెలియజేయ ప్రభు అనే ప్రార్థన మనకు ఉందా ఇటువంటి ప్రార్థన మనం చేయనప్పుడు ఏ రీతిగా మనం ప్రభువును అడగనప్పుడు ఎలా మన ఆత్మీయస్థితి ఉన్నతంగా ఉంటుంది ఏ రీతిగా అయితే పేతుడు మాట్లాడినప్పుడు ఏమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటా ఉన్నాడు చాలా వినసొంపుగా ఉన్నాయి ఆ మాటలు ఎప్పుడైతే శ్రమలు పడాలి మరణించాలి తిరిగి లేవాలి హింసలు అది చెప్పాడో దేవుడు ఆ మాటలు వినడానికి కఠినంగా ఉన్నాయి మరి ఈరోజు మన పరిస్థితి ఏంది మన పరిస్థితి ఎలా ఉంది ఆశీర్వాదకరంగా ఆశీర్వాదాలు ఉన్నంత సేపు దేవుని దగ్గర దేవునితో సంతోషంగా ప్రార్థనలు చేస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన వైపు ఉంటున్నాం బాధలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నాం ఎట్లా దేవుడు సంతోషిస్తాడు అందుకే పౌలు గారు అన్నారు ప్రతి విషయం సంతోషించుడి ఎల్లప్పుడూ సంతోషించుడి ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు మొదటి తెశలోనిక ఐదో అధ్యాయంలో ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటాడు ప్రతి విషయం నందు ఆనందించమంటాడు ఎట్లా సాధ్యమవుతుంది మనం మన జీవితాల్లో మేలు జరిగితేనే మన జీవితంలో ఏదన్నా మంచి విశాల్ జరిగినప్పుడు మనం ప్రతి విషయం నుంచి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ఉదాహరణ చెప్పాలంటే ప్రతి విషయం నుండి ఆయన చెల్లించమన్నాడు మొదటి దశలో పత్రిక ఐదు అధ్యయం పద్దెనిమిదో వచనంలో ప్రతి విషయం నుంచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నాడు ఎందుకు చెల్లించమన్నాడు మనం ఈ లోకపరంగా చూస్తే ఎవరికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ఎవరైనా మనకు మేలు చేస్తానో మనకి ఏదైనా సహాయం చేస్తునో మనం కృతజ్ఞతా స్థుతులు కాదు థ్యాంక్స్ చెప్తాం కృతజ్ఞతలు చెప్తాం అంటే ప్రతి విషయం నందు మనం కృతజ్ఞతాస్లు చెల్లించమని అంటున్నాడంటే ప్రతి విషయం కూడా మనకు మేలు అన్నట్టే కదా ప్రతి విషయంలో కూడా మనకు ఏదో దేవుడు మనకి ఏదో మంచి మేలు చేస్తున్నట్టే కదా మరి మనం ఎందుకు దేవుడికి బాధల్లో ఇబ్బందుల్లో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేని వారంగా మనం ఉంటున్నాం ఉదాహరణకి ఈ మాట మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక భార్యాభర్త ఉన్నారు ఒక భార్యాభర్త ఇద్దరు ఉన్నారు వాళ్ళు అప్పటిదాకా అన్యోన్యంగా సహవాసంగా మంచిగా ఉన్నారు ఉన్నట్టుండి వాళ్ళు కొట్టుకోవడం మొదలు పెట్టారు ఉన్నట్టుండి వాళ్ళు తిట్టుకోవడం మొదలు పెట్టారు చూడండి ఈ రోజు మనం ఈ రోజు లోకంలో క్రైస్తవ్యంలో మనం చూసేది ఏంటిది భార్య అయితే భార్య ఏమని ప్రార్థన చేస్తుంది ప్రభు నా భర్తను దర్శించు తనలో ఉన్న గర్వం అనిగిపోవాలి తను మారు మనసు పొందాలి తను మారాలి నా మాట వినాలి నేను చెప్పిన మాట వినాలని చెప్పి భర్త గురించి ప్రార్థన చేస్తాం భార్య ఏమని ప్రార్థ భర్త ఏమని చేస్తాడు ప్రభువ నా భార్య మారాలి నా భార్య ఆలోచనలు మారాలి తను లోబడాలి తను తగ్గించుకోవాలి అని తను వాక్యానికి లోబడాలి తను మారు మనసు పొందాలి అని భర్త భార్య గురించి చేస్తాడు భార్య భర్త గురించి చేస్తాడు నిజంగా దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి వారు ఏం చేస్తారంటే ఆయన సన్నిధికి వెళ్ళి కూర్చుంటారు ఆయన సన్నిధికి వెళ్ళి కూర్చొని ప్రభువ ఈ గొడవ ఎందుకు జరిగింది ప్రభువా అని అడుగుతారు అని అడిగినప్పుడు దేవుడు మర్మాలను బయలుపరిచే దేవుడు దేవుడు నీ నా జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు బయలుపరచాడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు ఇదిగో అమ్మా నువ్వు ఈ పరిస్థితిలో ఇలా ప్రవర్తించావు ఆయన ఇలా మాట్లాడినప్పుడు నువ్వు ఇలా మాట్లాడావు అతను ఒక మాట అంటే నువ్వు రెండు మాటలు అన్నావు అతను ఇలా మాట్లాడినప్పుడు నీలో ఈ బలహీనత ఉంది నీలో ఈ బలహీనత ఉంది కాబట్టి తను మాట్లాడినప్పుడు నువ్వు కోపం తెచ్చుకున్నావు అని చెప్పి మన బలహీనతను అయితే ఉంటాడు మన బలహీనతను చూపిస్తూ ఉంటాడు దేవుడు అప్పుడు మనమేం చేస్తాం ప్రవ్వ నీకు వందనాలు ప్రవ్వ ఈ బలహీనత ఉందని నాకు కూడా తెలీదు నువ్వు ఈ సంఘటన ద్వారా నాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు ప్రవ్వ ఈ బలహీనత సరి చేసుకోవడానికి శక్తినివ్వండి ఇటువంటి గొడవలు నా జీవితంలో జరగకూడదు ప్రవ్వ అని చెప్పి ప్రార్థించి ఆ బలహీనతను సరి చేసుకుంటే అటువంటి గొడవ జీవితంలో వస్తుందా భార్యభర్తల మధ్య ఎప్పటికీ ఎప్పుడు ఇవన్నీ మనం చేయగలుగుతామంటే మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనం మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రతి విషయం నందు దేవుని కృపతజ్ఞతత్వం చెల్లించమంది అందుకే ఆయన ఎందుకంటే ప్రతి విషయం మనకు మేలే ప్రతిదీ మనకు మనకు ఆశీర్వాదమే అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఏదైనా కావచ్చు అది హెచ్చరిక కావచ్చు ఆశీర్వాదకరమైన మాటలు ఆదరణకరమైన మాటలు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతీది మనకు ఆశీర్వాదమే ఎందుకంటే దేవుడు మన మంచి తలంపులు కలిగి ఉన్నాడు ఆయన ఒక మాట అంటాడు ఇర్మియా గ్రంథంలో ఇర ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండవ వచనంలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును దేవుడు అంటున్న మాట ఇరిమియా ప్రవర్త ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిది వచనంలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నాకు గుర్తున్నాయి నాకు తెలుసు నేను ఏదైతే నీ జీవితంలో అనుమతిస్తున్నానో నీ జీవితంలో ఏదైతే వస్తున్నాయో అవన్నీ నాకు తెలుసు అంటున్నాడు ఆయనకు తెలియకుండా ఏమి జరగడం లేదనైతే ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు తర్వాత ఆయన అంటున్నాడు ఏమంటే రాబో కాల మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు అనే మాట అక్కడ మనం చదువుతున్నాం ఇవి మంచివే సమాధానకరమైనవే కానీ ఆ హానికరమైనవి కావు నీకు నిరీక్షణ కలగాలి నీకు సమాధానం కలగాలి అవి మంచి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు నీకు కీడు చేసేవి కావు అని చెప్పి దేవాతి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి తెలుసు అంటున్నాడు మరి మనం ఎలా ఉన్నాం ఇర్మియా ప్రవక్త వెళ్ళి వాళ్ళని అయ్యా మీరు వ్యతిరేకంగా ఉండమాకండి వీళ్ళు ఇక్కడ మీరు ఇక్కడ ఉంటే చచ్చిపోతారు భయంకరంగా హింసించబడతారు చచ్చిపోతారు అక్కడికి వెళ్ళిపోండి వాళ్ళతో పాటు ముప్పై వచనం సమయం లేదు కాబట్టి ఇవన్నీ చదవలేకపోతున్నాను ముప్పై వచనంలో ఉంటది ఇక్కడ దోపుడు ఎప్పుడైతే మీరు కల్దీళ్లు బయలుదేరి వెళ్తారో అక్కడ మీరు బ్రతుకుతారు కల్దీలు వద్దకు వెళ్తే మీరు బ్రతుకుతారు ఇక్కడ ఉండమాకండి అని చెప్తే ఆ మాట వాళ్ళకు బహు కఠినంగా ఉంటది మరణశిక్ష విధించండి ఇర్మియా ప్రవక్తక అని చెప్పని అంటాడు మరణశిక్ష వేయండి అంటారు మరి తర్వాత అధ్యాయం చదివితే ఆయన వచ్చి మొత్తం ధ్వంసం చేసిపోతాడు ఎందుకు అవి వాళ్ళు వినడానికి అటువంటి మాటలు వినడానికి ఆయన సిద్ధంగా లేరు వాళ్ళు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు సమాధానం సమాధానం సమాధానం అని మంచిగా సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఏం లేదు దేవుడు ఏం కోపంగా లేడు దేవుడు మంచిగా ఉన్నాడు మన పట్ల మన తప్పులు ఏం మనం ఏ పాపాలు చేయడంలా మనం ఏ విచారాలు చేయడంలా మనం ఏ విగ్రహారాధన చేయడంలా ఏమి లేదు మనలో దోషం లేదు దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలే కలిగి ఉన్నాడు అని చెప్పి సమాధానాన్ని ప్రకటిస్తున్నారు ఈ రోజు కూడా అట్లనే చాలా మంది సమాధానాన్ని ప్రకటిస్తున్నారు ఎందుకనంటే ఎందుకు చెప్తానండి మాట ఇంకొక రెండు నిమిషాలు నేను ముగిచ్చేస్తాను ఈ లోకం పరిస్థితి ఎలా ఉందంటే చుట్టూ చూస్తే బహుభయంకరమైనటువంటి పాపం బయటికి వెళ్ళి పవిత్రంగా తిరిగి లేదో కూడా తెలియదు ఎందుకంటే బయటికి వెళ్ళి రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి రోడ్లు అంటే దాని మీద పోస్టర్లు చూస్తే ఎంతో దరిద్రమైన పోస్టర్లు కనపడతా ఉన్నాయి దరిద్రమైనటువంటి పోస్టర్లు అశ్లీలమైన దృశ్యాలు కనపడతాయి ఎక్కడ బయటికి పోయి ఎక్కడన్నా ఏదైనా కొందామంటే మోసం ఉద్యోగ మోసం అబద్ధాలు ఆడాలి ఏవేవో చేయాలి రకరకాల శోధనలు ఈ లోకంలో క్రైస్తువులు జీవించాలి ఇటువంటి పరిస్థితుల్లో జీవించాలంటే ఈ లోకంలో అంత భయంకరమైన పరిస్థితులు ఈ మన చుట్టుపక్కల ఉన్నప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఎట్లా ప్రకటిస్తాడు మనం ఎలా జీవించాలో ఎలా ఉండాలో ఇటువంటి పాపాలు చేయకుండా ఎలా ముందుకెళ్ళాలో అవి దేవుడు మాట్లాడతాడు కదా మనం హెచ్చరిస్తా ఉంటాడు ఎందుకంటే ఆ హెచ్చరించకపోతే మనము ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి పడిపోయే వాళ్ళంగా ఉంటాం మనం దేవుడు తన వాక్యాన్ని స్పష్టంగా చెప్పకపోతే తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పకపోతే మనం పడిపోయే వాళ్ళంగా ఉంటాం ఈ లోక పాపాన్ని బట్టి ఈ లోకపో ఉన్న వాటిని బట్టి కాబట్టి దేవుడు సమాధానాన్ని ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులు ప్రకటించడం ఖచ్చితంగా కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే దా యోగు భక్తుడు అన్నాడో ఏమనంటే దేవుని వలన మేలు అనుభవించదమా కీడుని మనం అనుభవింప తగదా అని ఏ మాట అని అన్నాడో ఆ మాట నీవు నేను అనగలిగితే మన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు బహుగా సంతోషిస్తాడు బహుగా ఆనందపడతాడు ఎందుకంటే మన ఆత్మీస్థితి దాని దేవునికి తెలియజేస్తుంది ఆ మాటను బట్టి మన ఆత్మీస్థితి దేవునికి అర్థమవుతుంది ఎంత ఉన్నత స్థితిలో వీళ్ళు ఉన్నారు అనేది ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతా స్థితులు చెల్లించగలిగితే దేవునికి బహుమహిమ అలానే ఇర్మియా ప్రవక్తలో చెప్పినట్లుగా మనకు మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు మన పట్ల ఉద్దేశ సంగతులు ఎరిగి ఉన్నాడు అవన్నీ సమాధానకరమైనవే మంచి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావని దేవుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు నేను ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో మనం పరిశీలించుకుందాం ఒకవేళ మన ఆత్మీయ పరిస్థితి ఆ రీతిగా లేకపోతే దేవుడిని ఇదుట మనం పశ్చాత్తపడి అడుగుదాం దేవుడు కృపను మనందరికీ అనుగ్రహించుగాక దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన తోటి ముగిచ్చేస్తాను పరిశుద్ధుడుమైన దేవ నీకు వందనాలు తండ్రి మహోన్నతులమైన దేవ నీకు స్థుతులు స్తోత్రములు ప్రవ్వ ఇదిగో తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో నా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలి ప్రభా ఇదిగో తండ్రి యోగుని బట్టి పేతురు యొక్క అనుభవాలను బట్టి నన్ను ఈ మాతో మాట్లాడుతూ వచ్చారు నా తండ్రి ఆశీర్వాదకరమైన మాటలు పేతులు అడ్డుపడలేదు కానీ ఎప్పుడైతే మీరు నెగిటివ్ గా మాట్లాడడం మొదలుపెట్టారు ఆ మాటలకి అడ్డుపడిన వాడిగా కనపడుతున్నాడు తండ్రి ఎందుకంటే ప్రభావ తనను నెగిటివ్ మాటలు తీసుకోలేని స్థితిలో ఆత్మీయ అటువంటి ఆత్మీయ స్థితిలో తన ఆ పరిస్థితిలో ఉన్నాడు ప్రభా ఆ సందర్భంలో ప్రభావ కానీ యోగు భక్తుడు అయితే తను ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కానీ నాన్న నేను స్థుతించగలిగిండు నా ప్రభా గొప్ప సాయన గొప్ప మాట అనగలిగిండు నేలు మాత్రమే అనుభవిస్తా మా కీడు అనుభవించకూడదా అనే మాట తండ్రి ఆ మాట మేము అందరం అనాల ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో మేము మాట మేము అనాల ప్రతి విషయంలో తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వరంగా ఉండాలి నా తండ్రి నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని ప్రభావ మేము నెరవేర్చే వరంగా ఉండాలి మా జీవితంలో ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు దేవుడు ప్రభావ ప్రతిదీ తెలుసుకున్నాను అంటున్నావు తెలుస్తానంటున్నావు ప్రభావ అవన్నీ నైనా సమాధానకరమైనవి మంచి ఉద్దేశాలు అంటున్నావు ప్రభావ కాబట్టి తండ్రి వాటికి మేము లోబడి నైనా మీ వాక్యానికి లోబడి మీ వాక్యం ఎలా మా దగ్గరికి మిమ్మల్ని స్వీకరించి సాత్వికంతో అంగీకరించి ముందుకుపోయే కృపను మీరు మాకు అనుగ్రహించండి నేను మా ఆత్మీయ స్థితిని మీరు మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభావ జాన్సీ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తన న్యూమోనియా నుంచి మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి లీవన్ బ్రదర్ కూడా మీరు ముట్టండి తాకండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తనకున్న ప్రతి బలహీనత నుంచి అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థత ప్రభా యేసు క్రీస్తు మీరు అనుగ్రహించండి తనకున్న లంగ్స్ ఇన్ఫెక్షన్ ని సంపూర్ణంగా దూరపరచండి ప్రభా యేసు బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తన సీరియస్ కండిషన్ లో రిమ్స్ హాస్పిటల్లో ఉండగా ప్రభావ నా తండ్రి మీరే నాయన మీ గాయపడిన నష్టంతో ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థ తై చేయండి తన పాపాలని తన దోషాలని క్షమించండి నాయన రక్షణ తీర్మానంతో ముందుకు రావడానికి సహాయం చేయండి రక్షణ తీసుకోవడానికి సహాయం చేయండి ఈ ఆత్మ నశించడం నిశ్చితం కాదు ప్రభావ తన తను నశించుకోకుండా మీరు కాపాడండి నా తండ్రి తను సంపూర్ణంగా స్వస్థపరిచి నా రక్షణ పొంది తర్వాత మీరు ఈలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రేటుగా ప్రభా బెన్ను బేదను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తన పక్షవాతంతో బాధపడుతుండగా మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణ శ్వాస దయచండి ప్రభా మీరేనైనా బిడన పైకి లేవనై మీ నానికి మైములు ఉందమని ప్రార్థిస్తున్నాం తండ్రి శివశాఖకిష్టని బట్టినైనా మీ ప్రాధాలు చేత మొరపెడుతున్నాం తండ్రి అన్నిలో కుటుంబం ప్రభావ తనను ఎంతో విశ్వాసంతో తండ్రి వారిని ఆశ్రయించండి ప్రభావ నా తండ్రి మీరు ఎంతగానో బాగు చేశారు తండ్రి ఆయన ప్రభా మీరు ఇంకనూ తండ్రి తన సంపూర్ణంగా తనంతర తను లేచినట్లుగా ప్రభా మీరు బలాన్ని అనుగ్రహించండి మీరు గొప్ప కార్యం అక్కడ కుటుంబం అంతా ప్రభావ మారు మనసు పొంది రక్షణ పొంది నా తండ్రిని సేవించే వారికి ఉంటకు సహాయం చేయండి వారు ఏదైతే నా తండ్రి విగ్రహారాధన పాపంలో ఉన్నారో వాటన్నింటి నుంచి వారు విడుదల పొందినట్లు మీరు కృపచూపించండి ప్రభా కావ్య సిస్టర్ యొక్క కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకునండి వారు దేనికైతే ప్రభావ సీట్కి అప్లై చేస్తూ ఉన్నారు నా ప్రభా ఆ సీట్ తండ్రి యేసుక్రీస్తు నామంలో తండ్రి మీరు అనుగ్రహించండి ప్రభా సిస్టర్ను మీ సాక్షి నిలబెట్టండి బాబును కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మీ పర్లకు జ్ఞానం చేత నింపండి మనుషుల దయ ఎందులు జ్ఞానమందును వయసు నందును మీ దయందును వదిలిటు ప్రభు చూపించండి తన చదువుల్లో ప్రభా మీరే తోడుగుండినైనా తన తండ్రి ఉన్న స్థితిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతిరేతిక మనోజన ప్రభావ రేణుక సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానం దయచేయండి తండ్రి వారు ప్రభ బలం పొందిన వారే శక్తిని పొందిన వారే ప్రభా నీ పరిచయలో వాడబొట్ట కృప కృప చూపించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి స్వరాజనన్న ప్రభావ అదే రీతిగా రూపస్థానం మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ వారు ఏదైతే తండ్రి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నారో తండ్రి మీరే సఫలపరచండి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభావ వారి తండ్రి నైనా మీరైనా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి అన్ని అన్ని విషయాలను ప్రభావ ఉన్నతంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ సాక్షులు నిలబెట్టండి మీరే మహిమను ఉందండి ప్రభావ అదే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తండ్రి ప్రా ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి ఆ ప్రాంతంలో నేను ఎంతో మంది చెదరగొట్టబడి ఉన్నారు ప్రభా మీ సేవకులు తండ్రి బంధింపబడి ఉన్నారు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ ప్రాంతంలో మీ పరులకు శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన వారిని మీరే ఆదరించండి ప్రభావ నా బంధింపబడిని మీరే ఆదరించండి ప్రభావ తండ్రి నాయన వారిని మీరు తిరిగి కట్టండి ప్రభావ తండ్రి నాయన ఎవరైతే వారి మీద దాడి చేస్తారో వారంతా మారు పొంది రక్షణ పొందే సహాయం చేయండి మీ పరిచర అక్కడ విజృంభించడానికి సహాయించండి వారికి కావాల్సిన ప్రతి అవసరం తక్కువతో మీ మహిమేశ్వరంలో తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభావ తండ్రి ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు తండ్రి నన్ను మా దేశం అంత తండ్రి క్రైస్తవుల మీద మీ సువార్థ పరిచర్య జరగకుండా తండ్రి అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఏమేవో లాస్ తీసుకురావాలని ప్రయత్నిస్తా ఉన్నారు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఏ దీన్ని దేవుడు కాదు ప్రభా తండ్రి అనేక ఉన్నారు ప్రభా ఈ లోక మా దేశపు జనాలు తండ్రి గుడ్డితనంలో ఉన్నారు ప్రభా వాళ్ళ గుడితనాన్ని బట్టి క్షమించమని కోరుతున్నాను తండ్రి వారందరినీ మీరు క్షమించండి నేను వారందరికీ సువార్త వెళ్ళి వారంతా ప్రభావ మారుమనిచుకుంది లక్షణం దయచేయండి ఎవరైతే ప్రయాసపడతండి వ్యతిరేక పని ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభావ సువార్థ ప్రకటిస్తూ ఉన్నారో పరిచయం చేస్తున్న వారిని మీరు బలపరచండి మీ ఆత్మతో నింపండి వారికి కావాల్సిన ప్రతి అవసర తగ్గత తీర్చినానే మీరు మామని మైము ప్రార్థిస్తున్నాను ప్రభావ నా తండ్రి ఎక్కడెక్కడైతే సువార్థ వెళ్ళలేదో ప్రభావ వారందరికీ సువార్థ ప్రకటించబోట్టుకు మీరు కృప చూపించమని నా తండ్రి ఎవరైతే ప్రభా గర్భఫలం కోసము వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా మీ గొప్ప కార్యం జరిగించండి నాయన ప్రభా మీరే నాయన మీ అద్భుత కార్యం వారి జరిగించి ప్రతి ఒక్కరిని మీ సాక్షులు నిలబెట్టుకోమని నాయన ప్రేరులో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాల్లో మీ పరులకు సమాధానం దయచేసి ప్రతి ఒక్కరు ప్రభా ని నామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా జీవించక రూపా మీరు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీరే బలపరచమని తండ్రినైనా తిరిగినైనా మళ్ళీ నేను మళ్ళీ కలుసుకునేంత వరకు ప్రభావ నన్న మీరు ప్రతి ఒక్కరిని కాచి కాపాడి మీరు ఎక్కడి చెప్పిన ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నేను మాతో మాట్లాడినందుకు నేను మా ప్రతి మరణం వింటున్నందుకు మీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వాళ్ళకు తండ్రి ఇస్తూ తీసుకున్నాయన జాన్ సిస్టర్ ప్రభా అబిడని ముట్టండి తాకండి తండ్రి అయ్యా ప్రభా లంగ్స్ ను మీరు ముట్టమని ప్రార్థిస్తున్నా నిమోనియాని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో సీరియస్ కండిషన్ లో ఉండగా ప్రభా వాళ్ళ మీ హస్తం పెట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా మీరు బాగు చేయండి మీ వాక్యాన్ని పంపి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి ఏసు ప్రభా ఇంకొక బ్రదర్ కూడా ప్రభా ఆ బ్రదర్ కూడా ప్రభా మీరు ముట్టుమని ప్రార్థిస్తున్నారు లే బ్రదర్ కూడా ప్రభా అయ్యా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావిలు పాపం క్షమించండి గొప్ప దేవానికి వందనలు తండ్రి ఆవరించిన సైతాంతురాత్మలన్నీ బంధించండి తండ్రి మీ కంచె కాపుదల దయచేయండి ప్రభా వాళ్ళు ఆడుతున్న మందుల్లో రక్త ప్రక్షణ దయచేయండి తండ్రి ప్రవ్వ మీరు పరమ డాక్టరు పరమ వైద్యుడే ఉన్నారు ప్రవ్వా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం వాళ్ళని మీ హస్తం పెట్టి లేవనెత్తమని ప్రార్థిస్తున్నా తండ్రి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా దేవా నీ కంచె కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావా పరిస్థితుడానికి ఇవ్వంతున్నారు తండ్రి అదే యేసు బ్రదర్లు కూడా ప్రభావ నువ్వు ముట్టుమని ప్రార్థిస్తున్నా తండ్రి ఎంతో సీరియస్ కండిషన్ లో ప్రభు హాస్పిటల్లో ఉండగా ప్రభు నీ కంచి తండ్రి నీ కాపుదల దయచేయండి తండ్రి డాక్టర్లకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి ఆయన వాడుతున్న మందుల రక్త ప్రక్షణ దయచేయండి అయ్యా మంచి స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా పాపములు క్షమించండి ప్రభావ పశ్చాప హృదయం దాయిచ్చేయండి నూతన మనసు దయచ్చేయండి ప్రవ్వా అయ్యా నీ వైపు తల్లి నీ వైపు చూసి నాయన పాపంలన్నీ ఒప్పుకోవాలా ప్రవ్వా అయా పాపక్షమాపణం పొందాలా తండ్రి ప్రవ్వా అయా స్వస్థత మీద ఇచ్చేయమని పాప క్షమాపణ మీద ఇచ్చేయమని దేవా గొప్పదేవా మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్న దేవా ఎసయ్యా ఇంకా అనారోగ్యంతో నావా ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించిన తండ్రి ప్రతి బిడ్డని మీరు లేవన తండ్రి ఏసయ నీకు వంధనాలు చెల్లిసిన పాపం విడిచిపెట్టి ప్రభా నీ తటు తిరిగి హృదయాన్ని దయచేయండి తండ్రి ప్రతి కూడా ప్రాభ మీరు వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా పరిశుద్ధుడా మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్న దేవా ఏసై సేవకుల గురించి ప్రార్థిస్తున్న తండ్రి సతీష్గఢ్ లో ప్రభా అయ్యా ని బిడలకు ఎంతో హింస పెడుతుంటారు ప్రభా తండ్రి అయ్యా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్న ప్రభా ఆ మీరు ఇంకా బాధపరిచని ప్రార్థిస్తున్నా మీకు హస్తం పెట్టమని ప్రార్థిస్తున్నా తండ్రి గొప్పదేవా ఆ వ్యతిరేకతను తీసుకువెయమని ప్రార్థిస్తున్నా దేవా ఏ సైతాను అడ్డుగా నిలబడిందో ప్రభావతను శక్తులను ప్రభా మీరు బంధించమని ప్రార్థిస్తున్న దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా బిడలకు ప్రభా మీరు దయ మీ తోడై ఉండండి తండ్రి నీకు అంచువేయండి ప్రభా మీరే బలపరచండి తండ్రి పశుద్ధుడా తండ్రి నీకే వందనాలు ప్రభా అేవ నాయనా మీ సువార్త లోకం అంతటా తండ్రి అయ్యా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా దేవా ఏసయా నీకే స్కూతి స్తోత్రాలు నాయనా ఇంకా ఎక్కడెక్కడ ప్రభాని బిడలున్నాయన తువార్త వెళ్లకుండాందో ప్రభా అక్కడ వెళ్ళి కృప దయచేయండి నీ బిడలను ప్రభా నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి నీ కృప వరాలతో నింపి తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్న దేవా వాళ్ళ తండ్రి మీ తోడే ఉండండి తండ్రి అయ్యా పేతులను ప్రభా పౌలను ప్రభా ఎలా బలపరిచేవు తండ్రి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా అలాంటి ఒక కృప అలాంటి ఒక బలము తండ్రి అలాంటి ఒక అభిషేకము అయ్యా ప్రభాని బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి గొప్ప దేవానికి వందనాలు తండ్రి పరిశుద్ధుడ వాళ్ళ శ్రమంలో బాధల్లో మీరు తోడై ఉన్నామని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కూడా ప్రభావ నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నా దేవ ఏసయానికి స్థుతి స్తోత్రాలనైనా పరిశుద్ధడానికి వందనాలు ప్రభావ ఎసఐ సంతానం లేని బిడలకు సంతానం దయచేయండి ప్రభావ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి ప్రభావ పరిశుద్ధడానికి వివాహంగాని బిడలకు వివాహాలు జరిపించండి గొప్ప వందనాలు తండ్రి పరిశుద్ధి రా స్తోత్రాలను ఆయన మీరు సహాయం చేయండి ఇంకా ఎవరు ఎలాంటి ప్రభు కష్టరు మనస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సిస్టర్ని బ్రదర్ని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరెక్కలు చాటిన ప్రభా భద్రపరిచమని ప్రార్థిస్తున్నావు దేవా ఎంత తండ్రి నీ కృప వాళ్ళు ఏడలా ఉంచినందుకు వంద నాలుగు ప్రభా స్తోత్రాలు ఇంకా మీ సేవలు ఇద్దరిని అభిషేకించి వాడుకోండి తండ్రి మీరు ఆశ్చర్య అర్భుత కార్యాలు జరిగించే దేవుడు ప్రభా ఏసీకి స్తోత్రం బలం అనుగ్రహించే దేవుడై ఉన్నావు ప్రభా అర్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి దేవుడై ఉన్నావు ప్రభావా నీకు వందనాలు తండ్రి అక్క శరీర తీసివేయమని ప్రార్థిస్తున్నా తండ్రి నీ చేయటకు నీ బలము ఆత్మాభిషేకంతో అయా నింపి నీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా దేవా ప్రవానికి వందనాలు తండ్రి ఇంకా చంద్రశేఖర్ బ్రదర్ గురించి అయా ఏం తండ్రి ఈ యొక్క గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీరు ముట్టమని ప్రార్థిస్తున్నారు తండ్రి మంచి బలంతో నింపండి ఏ బిడలు బలహీనంగా ఉన్నారో ప్రభావ ఏ బిడలు సేవలు వెనకబడి ఉన్నారో ప్రభావ ప్రతి ఆత్మను మీరు చేసుకోమని ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరు ప్రభావ నువ్వు పరిశీలన చేసే ఉన్నావు ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా ప్రతి బిడను మీరు ధైర్యపరచండి ప్రతి బిడను బలపరచండి తండ్రి అయా మీ సేవలో నడిపించండి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ శాంతి సమాధానం దయచేయండి మీ సేవలో అభిషేకించి వాడుకోండి తండ్రి ఏసయానికి వంద నాలుగు నూరంతలుగా ఆయా పలించే బిడలుగా మీరు మార్చుకోమని ప్రార్థిస్తున్నారు తండ్రి సాతాన్ యొక్క వ్యతిరేకతను ప్రభా అయా సాతాన్ యొక్క తండ్రి తంత్రాలన్నిటినీ ప్రభా అయా జయించి నిలబడే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా గొప్ప దేవ మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరిని మమ్మల్ని ముందుకు నడిపించి నీ సేవలు బలంగా ప్రతి ఒక్కరు అవసరతలు తీర్చమని ఏసయ్య పరిశుద్ధి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడా తర్వాది కార్యవైన నా ఏసయ్య నీకే వందనాలు స్తోతులు ప్రభ ఉదయ కాలం నుంచి ఇంతవరకు ప్రతి ఒక్క బిడని నీ జ్ఞాపకం చేసుకుని నీ శక్తి చిత నడిపించిన తండ్రి నీకే వందనాలు స్తోత్రులు నైనే సాయంత్ర సమయం అందు మేము ఈ విధంగా కూడి ఆరాధన వాక్యం ద్వారా పాటల ద్వారా మహిమ పరుస్తూ ప్రభా నిన్ను విజ్ఞాపనలు కోరుకుంటున్నాం నాయన మా ప్రతి ప్రార్థన అంగీకరించే దేవుడు ప్రతి మొరను ఆలకించే దేవుడు ప్రభ మాకు సమీపంగా ఉన్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నతండ్రి మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబుదై చేసి ప్రతి ఒక్క విజయంని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించే దేవుడు నీకు వందనాలు నువ్వు కూడా వినడు కావు ప్రభ అందరికీ దగ్గరగా ఉన్న దేవుడు సమీపస్తుడవైనా ఏసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ప్రభ నెండి శాంతి ఝాన్సీ అక్కుమార్స్తే చిన్న బిడ్డని ప్రభ మీరు ముట్టండి నాయన న్యూమోనియాతో బాధపడుతుంది ఆ బిడ్డ లంగ్స్ ని ముట్టండి వేసేయా లంగ్స్ కంప్లీట్ గా హీల్ కావాలని ఆయన మీ యొక్క పరిశుధామ శక్తిని దయచిన బిడ్డని ముట్టండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ఆ తల్లిదండ్రులకు వేదన తీసుకేయండి ప్రభ లేదంటే ఆ బిడ్డ చుట్టూ మీకు అగ్నికాంచ వేసి ఆ బిడ్డను బలపరచమని ఇంటికి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన అదేవిధంగా తండ్రి ప్రభ శివసాయి కృష్ణ ఈ బ్రదర్ కి ప్రభ మారి పరాలిసిస్ ప్రభన నడవలేని స్థితిలో ఉన్నాడు ప్రభా ఆరోగ్యం సరి చేయండి నాయన ప్రతి విధమైనటువంటి ప్రభా మందులను ప్రభ మీరు ఆశీర్వదించండి మీ యొక్క గాయపన్న హస్తం నిడిన తినే చరికాల వరకు ప్రభ సంపూర్ణ స్వస్థతను గ్రహించండి ప్రభ రక్షణ కలిగ చేయండి నేను నీ ఆధారం చేసుకొని జీవించటకు నీ అందు ప్రభ నిరీక్షణ కలిగి జీవించటకు ఆ బిడ్డకు మాన మనసు దాయ్ చేయండి రక్షణ కార్యం మీద జరిగించే వాడవు ప్రభానతండి ఎందుకంటే నువ్వు ఏర్పరచుకున్న వారికి తప్పక నువ్వు రక్షణ దయచే వాడవు ఏసీ అని తండండి నీకే వందనాలు తెలుస్తున్నాం ప్రభావి బిడ్డలకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ఆ ఏసు బ్రదర్ అనే వ్యక్తిని నా మీరు ముట్టండి సీరియస్ గా ఉన్నాడు ఆ బిడ్డకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా హాస్పిటల్లో ఉండగా నా తండి మీరే ప్రభావతండి ప్రతి ఎముకను మూలిగను ప్రభావం ముట్టండి నాయన నడిన దిన చరికాల వరకు ప్రభావి ఇలాంటి నొప్పి బాధలున్న బిడ్డ ఎంత అల్లాడుతున్నా కూడా శక్తి చేత నడిపించండి ఎందుకంటే శక్తిలో ప్రభండి సంపూర్ణ స్వస్థ కలగ దేవ ఏసీ ఆ బిడ్డను ముట్టండి రక్షణ కార్యం కూడా జరిగించండి ఆ ద్వారా కుటుంబం అంతా సహాయం చేయండి నాయన ప్రార్థిస్తున్నాం ప్రభ ఆ బిడ్డకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ నుంచి నా తండ్రి ప్రభ సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి ఆటంకాలుచిన అంధకార మంత్ర చీకటి శక్తులు ఆ బిడ్డ పడక చుట్టూ ప్రభాని దూతల కాపుదలతో నడిపించండి అంధకార శక్తులని గద్దిస్తున్నాను ఏసు శక్తికి నామంలో విడు సైతానా ప్రభా బిడ్డ మీరు తండ్రి బిడ్డని సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభ నా తండ్రి మరి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాడు తండ్రి పెరాలిసిస్ రోగ్తో బాధపడుతున్నాడు ఆ బిడ్డలు ముట్టండి తప్పూర్ణ స్వస్ దయచేయండి ప్రతి నరంలో ముట్టండి నాయన ప్రతి కండరంని ప్రభాన తండ్రి ఆవిడ నడుచుటకు ప్రభ లేచకు శక్తి దయచేయండి నా మీద నుంచి మీరు లేవనెత్తు వాడకండి నీకు వందనాలు తెలిస్తున్నాం వేసిన తండ్రి చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడవు ప్రభాన తండ్రి పడకం మీద నుంచి నువ్వు లేవి లేవనెత్తి అవిడకు ప్రభ సాక్షి జీవితం దయచేయండి ఆవిడ చుట్టు మీకు అగ్ని కంచెం వేసి ప్రభ నీళ్ళు లోతుగా ఎదుగుటకు సహాయం చేయండి విశ్వాసంలో బలపరచండి కావ్య సిస్టర్ మరి వాళ్ళ కొడుకు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డకు సీట్ కోసం ప్రార్థిస్తున్నారు మరి ఎక్కడ సీట్ కావాలో వారి వారి కోరిక ఏంటో ప్రభ నీకు తెలిసేవన్నదాయన ఆ బిడ్డకు కావాల్సిన స్వీట్ సీట్ ని మీరు దయచేయండి ఎక్కడ చేర్పించాలో ప్రభ తగిన జ్ఞానం దయచేయండి తగిన అవకాశం దయచేయండి వేసిన తండ్రి మీరు కార్యం జరిగించండి ఆ విషయంలో తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించి సాక్షి బిడ్డగా నిలబెట్టుకొని అదండి మనోజ్ బ్రదర్ రేణుక సిస్టర్ హెల్త్ విషయంగా ప్రార్థిస్తున్నాం బలపరచనేసేయ్యా సంపూర్ణమైన తండ్రి ప్రభా పరిశుధాత్మ శక్తి చెత్త నింపండి నా తండ్రి ప్రతి విధమైన బలహీనత నుంచి అబ్బిడులను రక్షించండి కాపాడండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభా సేవలో ముందు ముందుకు వెళ్ళిటకు కృపల జ్ఞాపకం చేసుకోనండిన ఆయన శివరాజ్ బ్రదర్ రూపస్ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభ ఉద్యోగ విషయంలో నచంద్రి మీరు గొప్ప కార్యలు జరిగించి విజయం దయచేవాడో నచంది ఎందుకంటే ఏ బిడ్డను కూడా నువ్వు విడనాడు వాడో కావునైనా ప్రతి ఒక్కరిని కూడా ప్రభ దృష్టించి హృదయాంత్రంలో పరిశీలించే దేవుడు ప్రభ మా అవసతులన్నీ ఎరిగిన దేవుడు నచ్చంది ప్రతి బిడ్డల యొక్క జాబ్స్ విషయంలో కార్యం జరిగించండి ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార శక్తిని ఏసు శక్తి కలిలో బంధిస్తున్న బిడ్డల విషయంలో ప్రభ మీరు కొత్త మార్గం తెలవండినైనా ఎక్కడ ప్రభ ఫలించాలో అక్కడ మీరు వాళ్ళని పెట్టండి ప్రభా మీకు గొప్ప కార్యం జరిగించే బిడ్డల జీవితంలో నా తండ్రి మీరు కావాల్సిన సహాయం దయచేయండి ని కలిగి ధైర్యంగా ఉండేటప్పుడు ప్రయత్నించండి ఏసియా తండ్రి మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఆ యొక్క మంది మిషనరీస్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డల చుట్టూ మీకు అగ్నికాంచ వేయండి వాళ్ళు త్వరగా విడు విడుదల రావాలి ప్రభ నా తండ్రి అక్కడ ప్రభుత్వాన్ని కదిలించండి ఎస్సయ నా తండ్రి వారి కుటుంబాలన్నీ కూడా మన ప్రభ అడవులలో ప్రభుత్వాలికి నా తండ్రి అల్లాడుతున్నారు ఆహారం లేక ప్రభ బాధపడుతున్నారు ఆ కుటుంబాలందరినీ ఆదరించి మనం బాధిస్తున్నాం వేసిన తండ్రిని పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి ఆ బిడ్డ చుట్టూ అగ్ని కంచ వేసి ఆహారం అనుగ్రహించండి ప్రభన్న తండ్రి నీ కొరకు సాక్షి బిడ్డలుగా నిలబడుతున్నందుకు ప్రభన్న తండ్రి వారిని ప్రభ మీరే దృష్టించమని మీరే కనికరించమని ప్రతి విధమైన జరిగించమని అగ్ని స్వరూపడ మీ యొక్క గల నామం మహిమకరంగా తండ్రి ఆ బిడ్డల కార్యం జరిగించి మీరు త్వరగా వారిని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా తండ్రి ఈ మిషనరీస్ ప్రభ ఎంతో దూరంలో ఎక్కడెక్కడో సేవ చేస్తున్నా కూడా ఇంకా సరిపోతలేదు నాయన ఎందుకంటే ప్రభన్న తండ్రి మీరు అక్కడ సమయం దగ్గర పడుతున్నది కానీ విస్తారమైన కోత ప్రభా నా చాలా మంది చాలా చాలా ప్రాంతాలు ఇంకా నేను ఎరగకనే ఉన్నారు నా తండ్రి ఎంత మంది వెళ్దిస్తున్నా కూడా ప్రభా సరిపోనంత సేవ మిగిలే ఉన్నది ప్రభా అనేకులు నీ ఎందు పొందాల ప్రభా నేను నిన్ను ఎరగాలని ఆయన నీ యొక్క శక్తిని రుచి చూడాల ప్రభ వాక్యంను ప్రభ ఎరగాలన్న తండ్రి నార్త్ ఇండియాలో ముఖ్యంగా ప్రభ భయంకరమైన పరిస్థితులు అక్కడ అతని విగ్రహారాధన భయంకరంగా జరుగుతోంది నాయన నీ యొక్క విరుద్ధంగా ప్రభ నీకు విరోధంగా నా తండ్రి సేవకులను ఎంతోగానో హింసిస్తూ ప్రభను అతని పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడను మీరు మార్చండి నాయన ప్రతి ఒక్క బిడత మీరు మీరు మాట్లాడండిసయ్య నా తండ్రి ప్రతి బిడ చుట్టూ నా తండ్రి నీకు అగ్ని కంచె వేసి అటువంటి ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ప్రభ నీ గొప్ప కార్యంలో ఆశ్చర్య కార్యము జరిగించండి నాయన ఎందుకంటే నీ వాక్కును పంపడం ద్వారా ప్రభ నీ యొక్క మార్గంను చేస్తావు నా తండ్రి నీవే కార్యములు జరిగిస్తావు కనుక ప్రభ నీ అగ్నిని దహించు అగ్ని ప్రభా సేవకుల చుట్టూ వేసి నా తండ్రి భద్రపరచండి వాక్యంని విస్తరించ ద్వారా ప్రభ నీకు సాక్షులుగా నిలబడటకు అనేకులు లేవనైతండి నాయన ఎలా ఎంత మంది ప్రభ నా తను ఇంకా నీ నీ యొక్క సన్నిధికి రాలేదు ప్రభావాలను ఏర్పరచుకొని ప్రభ నువ్వు నీ సన్నిధికి తీసుకుని రండి వారితో మాట్లాడండి నా తండ్రి వారికి అనేక మార్గములను తెలియజేయండి ప్రభ నా తండ్రి మరి ప్రెగ్నెంట్ సిస్టర్స్ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి గర్భవతులు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము గర్భం లేని బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నైనా నా తండ్రి ప్రభ త్వరగా వాళ్ళు కన్సీవ్ అగుటకు ప్రభ మంచి బిడ్డను వారికి అనుగ్రంచం ఆరోగ్యమంత ఉన్న బిడ్డ దచ్చని ఎలాంటి ఉన్న గర్భ సంచులు మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యకరమైన ఒక మంచి బిడ్డను వరకు దయచేయండి నా తండ్రి ప్రభా ప్రతి విధున ఆటంకం తొలగించండి ఎస్ఐక కృపలో వర్ధిళ్ళ చేయండి ప్రభా మీరు విస్తారమైన దీవెనల చేత నింపువాడు నా తండ్రి నీ వద్దకు వచ్చిన వాని ఎవరిని కూడా నువ్వు వంటి పంపేవాడు కాదని ఆయన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి నా తండ్రి అదేవిధంగా ఆ బ్యారేజెస్ కోసం సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులను అదేవిధంగా పెళ్లి కానీ వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారిని పెళ్లి కానివారిని పెళ్లికి సిద్ధపడిన వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి రైట్ పార్ట్నర్ ని మీర్దాయి చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రతి కార్యంలో నతండి మీకు నామం మహిమపరచబడాలయనా ఎందుకంటే వివాహం అన్నిటికన్నా ఘనమైనది పరిశుద్ధమైనది ఏ శిరథ వివాహం ద్వారా ప్రభ అనేకలకు సాక్షులుగా నిలబడాలి నతండి ప్రభ వారి జీవితంలో అడుగు ఆ కుటుంబంలో మీరు కడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన ఇంకా కట్టబడిన కుటుంబాలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు ప్రభ రైట్ పార్ట్నర్ ని మీర్దాయి చేయడం వారి ప్రకట ఎముకలు ఎక్కడున్నారో మీరు నడిపించండి స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రభు సిద్ధపడుతుండగా ప్రలోక జ్ఞానం చేత వర్ణింపండి సరియైన సమా సంబంధాల వరకు దయచేయండి నా తండ్రి ప్రతి కార్యంలో నా మీ యొక్క నామంకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ ఏసు పరిశుధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి క్రీస్తు ప్రభు మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభా ఈ లోకంలో నా తండ్రి భయంకరమైన కాలంలో ప్రభా మనుషులను చూస్తే నా తండ్రి భయం భయం భయం భయం అనే లోకంలో ఉంటున్నాం ప్రభా కానీ మీ కృపలో మాత్రం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్థుతుల స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన ఎందుకంటే నువ్వే నమ్మదగిన దేవుడు ప్రభా నీవే నమ్మదగిన దేవుడు నాయన మీ పరిశుధనామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం హయా మరి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా మరి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు పాటల ద్వారా స్తుంచాం ప్రభు గణపరిచాం నాయన మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నాం మా జీవితాలను నా తండ్రి వాక్యం ద్వారా సరి చేసుకొని ప్రభుని స్థుతించి గనపరిచి మయమపరచుటకు మీ సాక్షులుగా ఉన్నటకు మాకు సహాయం అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు దయచేసినందుకు మీ వాకుల ద్వారా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి అయా ముఖ్యంగా నా నా తండ్రి జాన్సీన్ ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభావ లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రభు వాళ్ళ తల్లిదండ్రులకు మీ ఆదరణ దయచేయండి ధైర్యం అనుగ్రహించండి ప్రభావ మీ స్థుతులు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభు మరి ఇంకో బ్రదర్ శివసాయినైనా అతని గురించి ప్రభావ మరి ప్రార్థిస్తుంటున్నాం యేసు క్రీస్తు నామంలో ముట్టి తాకి స్వస్థపరచండి యహోవరాఫాం నువ్వు కార్యం జరిగించు వాడవుతుంది మీరే మీ ఆత్మకార్యం జరిగించి స్వస్థ పరిశుభని ప్రార్థిస్తుంటున్నాము నాయన అలాగే నా తండ్రి బెన్ను బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాము ఆయన ప్రభు మీరే స్వస్థత దయచేయండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నా తండ్రి పరమ డాక్టరు పరమ వైద్యుడు ప్రభు సమస్తము ఆ దిన నా తండ్రి ఉన్నది ప్రభు ఆయన నీ మాటల్లోనే జీవం నా తండ్రి సచిన లాజలను లేపిన దేవుడు స్తోత్రం ప్రభావ మీ పరుశుధనామానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన అలాగే నా తండ్రి యేసు అనే బ్రదర్ ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దయచండి ప్రభు నా తండ్రి నేను వేడుకుంటున్నాం మీ అందరి విషయంలో ప్రార్థిస్తుంటున్నాగా ప్రభు మీ ఆత్మకార్యాన్ని జరిగించి ప్రతి ముట్టి తాకి స్వస్థపరిచి నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని వారు నమ్మి నాయనని సాక్షులుగా ఉండటకు మీ ఆత్మకార్యమును వాళ్ళ జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన ప్రభు నా తండ్రి అయ్యా గురు నా ప్రభు అయ్యా మరి ట్రైబల్ విషయంలో నా తండ్రి వెళ్ళిన బిడ్డలను ఛత్తీస్గఢ్ లో ప్రభావ బందీగా వారు ప్రభు మరి వారు ఉన్నారు ప్రభా మీరే నా తండ్రి ప్రభా మరి మీరు సహాయం అనుగ్రహించండి నా తండ్రి విడుదల దయచేయండి ప్రభావ నాడు ప్రభా నా తండ్రి అపోస్తులు ఎంత నా తండ్రి పౌరులు నా తండ్రి శిరసాలలో ఉండగా ప్రభావ మరి పాటలతో ప్రార్థిస్తేనే ఆయన శిరసాల మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు మరి ఈ వాక్యమును ప్రభు వారి జీవితంలో నెరవేర్చండి మేము ప్రార్థిస్తుంటున్నాం ప్రభా అలాంటి కార్యం జరిగించండి ప్రభావ విడుదల దయచేయండి ఆయన యొక్క ప్రేమను బట్టి వారు వెళ్ళారు ప్రభు నీ ప్రేమను ప్రభా నా తండ్రి మీరే ప్రేమించి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను రాజా సర్వశక్తి కలిగిన దేవుడు నాయన నీకు ఏది లేదు ప్రభు నా తండ్రి మనుషులు హృదయాంత రంగాలను ఎరిగిన దేవుడు ప్రభు మీకు స్తోత్రం మీకు స్తోతులు చెల్లిస్తుంటున్నాను రాజా మీరే మీ ఆత్మ కార్యము జరిగించండి ప్రభువు ఆయన మీకు స్తోత్రులు స్తోత్రాలు కృతజ్ఞతలు అనిపిస్తుంటున్నాం తండ్రి అలాగే నా తండ్రి అయా మరి నా తండ్రి రూపస్ బ్రదని బట్టి జ్ఞాపకం ఇస్తున్నాం సిస్టర్ని బట్టి జ్ఞాపకం ఇస్తున్నాను ప్రభావ మరి అబ్బిని బట్టి జ్ఞాపకం ఇస్తుంటున్నాం వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని అతన్ని జాబ్ విషయంలో నా తండ్రి మంచి జాబ్ వచ్చేటకు సహాయం మనం గ్రహించండి అబ్బి ఆరోగ్యాన్ని మంచిగా ముట్టి తాకి స్వస్థపరచండి సిస్టర్ ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభు అలాగే తండ్రి నా తండ్రి ప్రభా స్వరాజ్య బ్రదను బట్టి ప్రార్థిస్తుంటున్నాం ఆ వీళ్ళకు మంచి ఆరోగ్యం ఉన్న దయచేయండి ముట్టి దానికి స్వస్థపరచండి మంచి ఉద్యోగం వచ్చాక సహాయం దయచేయండి శశీకరణ బ్రహ్మ ముట్టిదాక స్వస్థపరచు సేవలో వీళ్ళందరినీ వాడుకోండి ప్రభావ స్కైప్ లో ఉన్న వీళ్ళందరినీ మీ సేవలో బలంగా వాడుకోండి బలంగా వేసు క్రీస్తు తండ్రి మీ ఆత్మధారణ దయచేయండి ప్రభావ మీకు స్థుతులు స్తోత్ర స్థుతులు ఉన్నాయన కృతజ్ఞతలు అర్పిస్తుంటుంది నాయన ప్రభావ ఆమె విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాయన మరి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ముట్టండి తాకండి స్వస్థపరచండి అలాగే నా తండ్రి మరి ఆ బ్రదర్ కి మీ రక్షణ భాగ్యం దయచేయండి వారి కుటుంబులకు వారి రక్త సంబంధుకులందరికీ ప్రభావ మీ రక్షణ భాగ్యం దయచేయి మరి ప్రాంత ఆ పిల్లలకు నైనా ఆయన స్కూల్లో సీటు లాగిన సహాయం అనుగ్రహించండి ప్రభు మీకు స్తోత్రులనైనా మీరు మీ ఆత్మకర్యం జరిగించి ప్రభావ ఆ పిల్లలను నా తండ్రి మీరు ఆయన మీ సాక్షులుగా రాబోయే కాలంలో గొప్ప సాక్షులుగా ఇలా పెట్టుకుని ప్రభావ మీకు స్తోత్రులు నా అలాగే నా మరి రవిచెల్ల బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నా బలహీనత తీసివేయండి మంచి జ్ఞానము దయచేయండి నేను మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబానికి మీ రక్షణ భాగ్యం వాళ్ళ రక్షణ సంబంధులను ముట్టి తాకి స్వస్థపరిచి నాయన వాళ్ళందరినీ నామంలో బాప్తి సంపొందుకు సహాయం అనుగ్రహించండి ఆయన ద్వారా అనేకులు రక్షింపబడాలి ప్రభు ఆమె సాక్షిగా నిలబెట్టుకోండి అలాగే నా తండ్రి ఇక్కడ ఆయన ఉన్న పిల్లలను అందరి చేసుకోనండి ప్రభు ఆయన బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్క అవసరం ఏసుకేస్తున్నామన్న తీర్చండి ప్రభు ఆయన మరి ఇప్పుడు ప్రార్థించిన విషయాన్ని బట్టి తండ్రి గర్భపాల విషయంలో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అందరికీ మీ ఆత్మకార్యం జరిగించి సహాయం అనుగ్రహించండి ప్రభు ఆయన మహాజులు విషయంలో ప్రార్థిస్తుంటున్నాము ఆయన సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న వారిని బట్టి దానికి స్పష్టపరచండి వాళ్ళు చేస్తున్న సేవను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నారు వారు దీవించి ఆశీర్వదించండి ప్రభావ నేను నన్ను మర్చిపోతే ప్రార్థించుతను క్షమించండి ప్రభు అందరినీ జ్ఞాపకం చేసుకొని మన ట్రైబల్ వేరు వెళ్ళిన వీళ్ళను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీకు మహిమ చెల్లిస్తూ ప్రభు ఆ తండ్రి మమ్మల్ని మేము తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధనామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి రవి చల్ల పెద్దరు ప్రార్థించండి ప్రభు ప్రభు దయా మహిళ లోకరక్షకుడ భూమి ఆకాశం సృష్టించిన తండ్రి పాపముల పాపములను ప్రేమించే దేవ సకల జనులను సకల జనుల హృదయంలో నివసించే ప్రభు మా హృదయంలో మీ నామము వెలుగు నింపండి ప్రభు పరిశుద్ధ పరిశుద్ధ మార్గంలో నడిపించండి ప్రభు మా పరిస్థితులు ఆలకించండి ప్రభు ప్రార్థంలో ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచండి ప్రభు అలాగే ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళని మంచి మార్గంలో నడిపించండి ప్రభావ వాళ్ళ ఆరోగ్యంలో శుభ్ర బాగు చేయండి ప్రభు అందరినీ రక్షించండి ప్రభుత్వ కేసు ప్రార్థిస్తున్నాం పరిశుభ్ర ఆశీర్వాదం ఇచ్చి వచ్చే ఆశీర్వాదం ఇవ్వండి సుక్రీస్తు యొక్క కృప సమాధానము ఆయన నడిపింపు మనందరికీ ఎప్పుడైతే మనం ప్రార్థించినామో వారందరికీ ఇక్కడ ఒక్క పిప్లు ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేంటి నడిపించింది కనుక ఆమె